shiva వాచిమాం ప్రసూప్తా సీవయతి అఖిల శక్తిధరస్వదానా అన్యా హస్త్రవణత్గా ప్రాణాన్నమో భగవతేభ్యం ఓ దయానందరణ మనసా స్మరామి దయానంద చరణిర నమామి ఇక్కడ నిర్వాణ షట్కంలో మొదటి శ్లోకం ఏంటంటే ఒక సాధనకు ఏ అంశాలని ఒక సాధకుడు పరిగణించి వాటిని గుర్తించాలో ఆ అంశాలన్నీ చెప్పారు అంటే ఇది ఎలా ఫాలో అయ్యారంటే శంకరులు తైతియోపనిషత్తులో భృగువు వారుణి వీళ్ళిద్దరి మధ్య సంవాదం ఉంటుంది ఎలా ఉంటుంది భృగుర్వైవారుని వరుణం పితరముపసార అధీహి భగవో బ్రహ్మేతి అంటే ఈ భృగు అనేటువంటి వాడు మన వరుణుడి దగ్గరికి వారుని దగ్గరికి వెళ్ళి తన తండ్రి దగ్గరికి వెళ్ళి అధిహి భగవో బ్రహ్మేతి నాకు బ్రహ్మతత్వాన్ని చెప్పు అన్నాడు అప్పుడు అతనేం చేశాడు వారుని అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అంటే హీ గేవ్ ఐటమ్స్ అన్నం మీద తపస్చేయి ప్రాణం మీద తపస్ చేయి చక్షుల మీద తపస్చి అంటే ఇంద్రియాల మీద తపస్సు చేయి మనస్సు మీద తపస్చేయి బుద్ధి మీద తపస్చేయి అని దేని మీద భృగు తపస్ చేయాలో ఆ తపస్సు చేయవలసిన అంశాలన్నీ చెప్పేశారు ఆయన ఇప్పుడు వాటి గురించి విన్నటువంటి వాడు తపస్సు చేశాడు తపస్సు చేసి వచ్చాడు అన్నం బ్రహ్మే దివ్య జాదా అన్నాడు పోపో పో తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వాన్ మళ్ళీ వెళ్ళాడు తపస్సు చేశాడు ప్రాణో బ్రహ్మే దివ్య నా నా నా వెళ్ళు మళ్ళీ వెళ్ళు అన్నాడు మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత మనో బ్రహ్మే దివ్యజానాత్ అన్నాడు విజ్ఞానం బ్రహ్మే దివ్యజానాత్ కాదు అన్నాడు మళ్ళీ తపస్సు చేశాడు తపస్ చేసి ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందా దేవల్ విమా ని భూత నిజాయంతే కాబట్టి ఆనందమే బ్రహ్మ అన్నాడు అది కూడా ఎలాగన్నాడు అనంటే ఆనందం ప్రయంతి అభిషంవిషంతీతి ఇక ఆనందములోకే సమస్తము లీనమైపోతుంది అంటే నిర్వాంతి నిర్గచ్చంతి సర్వం అస్మిన్నితి నిర్వాణం అదే మోక్షం ఏదైతే స్వరూపాన్ని గుర్తిస్తున్నారో స్వరూప అవస్థానమేవ మోక్ష శంకర్లు అంటారు మోక్షానికి డెఫినేషన్ ఇస్తూ మోక్షానికి అద్భుతమైన డెఫినేషన్ చెప్తారు స్వస్వరూప అవస్థానమేవ మోక్ష అంటే నా యొక్క యథార్థమైనటువంటి ఆ స్వరూప స్థితిలో నిధానమే మోక్షం అలాగని ఇక్కడ కూడా శంకర్లు ముందేంటంటే మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నా శ్రోత్రం నిహ్వా నగ్రాణ నేత్రం నవ్యోమ భూమి చెప్పేశారు లాస్ట్ లైన్ ఏంటి చివం శివోహం ఇప్పుడు ఒక్కొక్క లైన్ తీసుకుని దాన్ని అనలైజ్ చేస్తున్నారనమాట దట్ ఈస్ నిర్వాణం అంతే నాలుగు లైన్స్ ఒక శ్లోకంలో చెప్పారు ఈ నాలుగు లైన్స్ లో ఒక్కొక్క లైన్లో ఉన్నటువంటి అంశాన్ని తీసుకుని ఒక్కొక్కటి ఎలిమినేట్ చేస్తున్నారు ఎలిమినేటింగ్ ప్రాసెస్ దాంట్లో రెండో శ్లోకంలో ఏం చెప్పారు నచ ప్రాణ సం నవై పంచవాయు నవా సప్తాతుర్ నవా పంచకోశ నవాక్ పాణి పాదౌ నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం సో ఇది ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మనస్సులో ఉండేటువంటి అంశాల్ని తీసుకుంటున్నారు అంటే అంతఃకరణ వృత్తి విక్షేపాలు ఉంటాయి చూసారా आ अंतक वे वृत्ति विक्षेपाली तीस अवे चपं द्वेशगौ न मे लोभमोह मदो नाव ధర్మో నో నమో నోక్షిదానందూ ఇక్కడ నే ద్వేష రాగేషంచగో అంటే ఇది డ్యూఎల్లో పెట్టారనమాట అంటే ఇది ద్వంద్వం అందుకని ద్వేష రాగవు లోభమోహ్ ఇవన్నీ మదమాత్సర్యాలు ఇవన్నీ అలా రెండు రెండుగా కలిపి జంట పదాలు అంటారు అవి వాటి అమ్మ నాన్న అక్కా చెల్లి ఎలాగైతే అంటామో ఇది కూడా జంట పదం రాగద్వేషం కామక్రోధం లోభ మోహం ఇలాగ మదమాత్సర్యం ఇలాగనమాట ఈ జంట పదాల్లో దీన్ని మనం గుర్తించాలి అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రాగం రాగం అంటే రంజనాత్మకం రాగం అంటే దట్ విచ్ అపీసెస్ అంటే ప్లీసెస్ యూ దట్ ఈస్ రాగం అంటే నాకు ఇది ఉంటే అబ్బా చాలండి ఇది దొరికితే చాలు ఇంకా అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఈస్ కాల్ రాగం అర్థమైందా ఈ రాగం ఎక్కడి నుంచి పుట్టింది మనం బాగా విచారణ చేశాం ఈ రాగం ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఏ సింపుల్ డిజైర్ దాన్ని అలా సస్టైన్ చేస్తే ఇఫ్ యు అలౌ ఏ సింపుల్ డిజైర్ అండ్ కొంతకాలం సస్టైన్ అయితే అదే రాగమైపోతుంది కదా చిన్న కోరిక కోరిక కనుక ఎక్కువసేపు మనలో నిమగ్నం అవ్వడం మొదలు అయిపోతుంది దాన్ని రెండో అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు ధ్యాయతో విషయాన్ పుంసతే సూప ఆ కామ ముందే అది ఎలా పుడుతుంది ధ్యాయతో విషయాన్ పుంస ఇప్పుడు నాకు తెలియదనుకోండి ఒకటి దాని మీద నా కోరిక కలగదు తెలియని విషయం మీద కోరిక ఎవరికైనా కలుగుతుందే కలగదు తెలిసిన తర్వాత దాన్ని చూశాడు అనుకోండి చాలా బాగుంది అని ఫస్ట్ అనిపిస్తుంది ముందు మనిషి ఎక్కడి నుంచి ఎలాగ మార్పు చెందుతున్న మనసులో చూడండి ముందు అసలు ఏం తెలియదు చూస్తాం బా ఇది చాలా బాగుందే సెకండ్ థాట్ ఏం తెలుసా ఆ థాట్ అలా సబ్సైడ్ అయ్యి ఇంకో థాట్ ఇది మా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది రెండో థాట్ అది కూడా మెల్లగా సబ్సైడ్ అయ్యి దాన్ని చూస్తున్నా అనుకోండి ఇది ఎట్టి పరిస్థితిలో మా ఇంట్లోనే ఉండాలి బై ఎని హుకర్ క్రుక్ అది నా ఇంట్లో ఉండాలి దట్ ఈజ్ రాగం అర్థమైందా ఫస్ట్ ఇది బాగుంది అనేది జస్ట్ వృత్తి ఇది నాకుంటే బాగుంటుంది అనేది కోరిక ఇది నాకే ఉండాలి అనేది రాగం అది ఉంటేనే నేను ఆనందంగా ఉంటానండి సో ఇన్ని పరివర్తనలు అవ్వడానికి కారణమేంటి ధ్యాయతో విషయాన్ పుంస మనం విషయాలలో రమించే కొద్దీ ఏమైపోతుంది మనస్సు రాగం వైపుకి మరులుతూ ఉంటుంది రాగాలు ఎక్కువ అయిపోతుంటాయి ఎక్కువ రాగాలు అయిపోతుంటాయి ఎక్కువ రాగాలు అయిపోయి ఏమైపోతుంది లోపల అలాగ డిస్టబెన్స్ అది కాబట్టి రాగం అంటే రంజనాత్మకం అంటే నన్ను ఆకర్షిస్తుంది రాగం గుర్తు రాగం ఏం చేస్తుంది నన్ను బయటికి ఈడిచికెళ్ళిపోతుంటుంది రాగం నన్ను లోపల నన్ను నన్నుగా ఉంచనివ్వదు బయటికి తీసుకెళ్ళిపోతున్నాను అందుకనే మీరు ఆ వస్తువు చూసేసి ఇంటికి వచ్చినా కూడా మీరు ఇంట్లో ఉంటారు ఫిజికలీ కానీ మీ మనసు ఎక్కడ ఉంటుంది ఆ వస్తువు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అర్థమైందే దట్ మీన్స్ యు ఆర్ గాన్ యు ఆర్ నాట్ విత్ యువర్ సెల్ఫ్ యు ఆర్ నాట్ అట్ వన్ సెల్ఫ్ నేను నేనుగా లేను నేను అక్కడికి వెళ్ళిపోయిన అక్కడ తిరుగుతూ ఉన్నాను దట్ ఈస్ కాల్డ్ రాగం సో ద్వేషం ఇప్పుడు ఈ రాగం వల్ల ఇది ఒక ఆస్పెక్ట్ అయితే మనస్సులో ఇప్పుడు ద్వేషం ద్వేషాన్ని ఏమంటారంటే ద్వేష్ఠీతి ద్వేష ద్వేష్ఠీతి ద్వేష అంటే అర్థం ఏంటంటే ద్వేషించడం అనర్థం అంటే విభేదించడం అనర్థం ద్వి అంటే రెండుగా చేయడం అనర్థం అంటే ఇప్పుడు మన ఇద్దరం బాగున్నాం కలిసి ఉన్నాం నాకు ద్వేషం కలిగింది అనుకోండి నా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నువ్వు ఎవడో నాకు తెలియదు పక్కకుపో కట్టెహేస్తా ద్వేషం అంటే అర్థం ఏంటంటే రెండుగా చేస్తుంది విడగొట్టేస్తుంది రెండుగా చేస్తుంది విడగొడుతుంది రాగం ఏం చేస్తుంది కావాలి కావాలి అంటుంది ద్వేషమేమంటుంది వద్దు వద్దు అంటుంది ఈ రెండు కూడా జంట అనమాట ద్వంద్వం రెండవది నేను చమత్కారంగా చెప్తుంటాను ద్వేషము అని అంటే ద్విషం అంటే ఇది రెండు విషాలు ఇవి రెండు విషాలతో సమానం ద్వేషం విషం ఏం చేస్తుంది తాగిన వాణ్ణి చంపుతుంది కదా ద్వేషం ఉన్నవాణ్ణి చంపుతుంది అవతల వాణ్ణి చంపుతుంది ద్వేషం ఇద్దరికీ విషమే అది ఇప్పుడు నాలో ద్వేషం కలిగింది మీ పట్ల అనుకోండి నాకు హాని మీకు హాని సపోజ్ విషం నేను ఒక్కడనే తీసుకున్నాను అనుకోండి మీకేం హాని కాదు నాకొక్కడికే హాని సో విషం ఈజ్ ఓన్లీ వన్ విషం ద్విషం ద్వేషం అంటే రెండు విషాలు వాడికి అవతల వాడికి ఇద్దరికి ప్రాణాంతకం సో ద్వేషం హ్యాస్ సచ్ ఎ పవర్ఫుల్ అంత పవర్ఫుల్ వెపన్ అది ద్వేషం ఇంకొకటి ఒకసారి ఒక గడ్డి మేటు ఉంది గడ్డి మేట్ అంటే తెలుసా గడ్డి వెక్వల్ పుల్ పుల్ అంత ల్యాండ్లో అంతా అయిపోయిన తర్వాత ఫార్మింగ్ అయిపోయిన తర్వాత ఆ గడ్డి పెద్దది హీప్ ఆఫ్ గ్రాస్ పెద్ద హీప్ గ్రాస్ ఉంది ఇప్పుడు అగ్గిపుల్ల అనుకుందట దాన్ని ఎలాగైనా కాల్చాలనుకుంది అగ్గిపుల్ల అగ్గిపుల్లంత అంత గడ్డి నేను కాల్చేయాలి అనుకుంది అగ్గిపుల్ల వెలిగింది ఒక సాధువు వచ్చి అగ్గిపుల్లతోటి ఎక్కడికి వెళుతున్నావు దాన్ని కాలుస్తానని అంటాడు నువ్వు దాన్ని కాల్చే లోపే నువ్వు కాలిపోతున్నావు అది గుర్తించావా అని అడిగాడు నువ్వు దాన్నేదో కాల్చాలని వెళ్తున్నావు కానీ బిఫోర్ దాట్ నువ్వే కాలిపోతున్నావు గుర్తించు అర్థమైందే కాబట్టి ద్వేషంతో నేనేమనుకుంటాను దాన్నేదో పాడు చేయొచ్చు అనుకుంటాను కానీ ద్వేషం ఎక్కడైతే పుట్టిందో ముందు ఆ ప్రదేశమంతా పాడైపోతూ ఉంటుంది తర్వాత తర్వాత సంగతి అది ఇట్ ఈజ్ బెటర్ దాన్ ఇట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ యాసిడ్స్ ద్వేషం అనే యాసిడ్ ఈజ్ వెరీ వెరీ వెరీ డేంజరస్ పవర్ఫుల్ యాసిడ్ అది అది ఎక్కడైతే పుట్టిందో అక్కడ దంతా హరించేస్తుంది కాల్చేస్తుంది ఆ మనిషిని నాశనం చేస్తుంది ముందు తర్వాత సంగతి అవతలవాణి నాశనం చేయడము అవతల నాశనం చేయడం తర్వాత దాని రిపర్కేషన్స్ కాబట్టి ఇక్కడ ద్వేషము అనేది ఎందుకు వస్తుంది వెన్ రాగా ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు బాగా చూడండి రాగం ఇది నాకు కావాలి అనుకున్నది కనుక అది జరగకపోతే ద్వేషమైపోతుంది ఒకవేళ నాకు కావాలి అనుకున్నది అయిపోయింది అనుకోండి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు బాగుంటుంది కదా నో లోభం లోభం ఇప్పుడు మనకు కావాల్సింది తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా దానిమీద ఇంకా అసలు ఎంత లోభం వచ్చేస్తుందంటే ఇది ఎవడు ముట్టుకోకూడదు ఇది ఎవడు చూడకూడదు ఇది అలాగా ఇది లాగా అలాగ ఎలాగని దాని పట్ల మన యొక్క వ్యామోహం పెట్టి మనం చాలా లుబ్దులుగా ప్రవర్తిస్తాం మనం అంటే రాగము ఫలిస్తే లోభం పట్టుకుంటుంది రాబము ఫలించకపోతే రాగము ద్వేషం పట్టుకుంటుంది సో ఎయిదరువే యు ఆర్ డిస్టర్బ్డ్ ఎయిదర్వే యు ఆర్ కాట్ అసలు ఈ డిస్టర్బెన్స్ కన్నిటికి కారణమేంటి రాగం రాగానికి కారణమేంటి కోరిక కోరికకు కారణమేంటి జస్ట్ సంకల్పం ధ్యాయతో విషయాన్ పుంస ఉపజాయతే ఎస్ట్ సంకల్పం ఈ సంకల్పం కూడా వృత్తి కూడా ఎందుకు వచ్చింది లోపల వెలితి అంటే కురై ఈ కుర ఎందుకు వచ్చింది అజ్ఞానం కాబట్టి అజ్ఞానమే తొలగితే వాడికి ఏది చూసినా ఏది ఉన్నా లోపల ఏవి ఆ ఇది ప్రెషర్ ఉండదు ఈజ్ రిలాక్స్డ్ వచ్చిందా ఓకే రాలేదా ఓకే అది ఏం స్థితి అండి అది ఇంకా ప్రెషర్ ఉండదు ఎప్పుడైతే ఆ ప్రెషర్ లేదో ఆ వెళితి లేదో ఇప్పుడు సపోజ్ మీరు రోడ్లో నడిచి వెళుతున్నారండి మీరు వెళుతూ ఉంటే మట్టి కావాలని అనుకుంటారా అవిడ ఇనప ముక్కలు కట్ చేసి పడేస్తున్నా అది కావాలని అనుకుంటారా లేకపోతే రాళ్ళు ఉంటాయి కావాలని అనుకుంటారా అనుకోరు ఎందుకని యు హ్యావ్ నో వాల్యూ మనకు వాల్యూ దేని మీద పెడుతున్నామో అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో యూ ఇంపోజ్ వాల్యూ ఆన్ పర్టికులర్ థింగ్ దట్ విల్ స్టార్ట్ హిచ్చింగ్ యూ అది నిన్ను దొరత పెడుతూ ఉంటుంది ఇప్పుడు వాల్యూ లేనిది నన్ను పట్టించుకో రోడ్లో రాళ్ళు ఉంటాయి నేను పట్టించుకోను చిన్న చిన్న ఇనుప మొక్కలు ఉంటాయి నేను పట్టించుకోను మట్టి ఉంటుంది నేను పట్టించుకోను ఎందుకని నేనది పెద్దగా నాకు విలువ లేదు గుర్తుపెట్టుకోండి మనకు మట్టి మీద రాయి మీద ఎనప ముక్క మీద విలువ లేదు కానీ అదే ఏదైనా బంగారు ఉంగరం పడింది అనుకోండి చూస్తాం వాల్యూ అలాగనే ఇక్కడ ఒక సాధకుడికి నిస్పృహస్య తృణం జగత్ నిస్పృహస్య తృణం జగత్ వాడు జగత్ మిథ్యాత్వ భావనతో ఉన్నవాడికి ఆ నిస్పృహస్థితిలో ఉన్నవాడికి ఆ నిస్త్రై గుణ్యే పథి విచరతాం కో విధి కో నిషేధ ఆ నిస్పృహస్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ జగత్ ఎలా ఉంటుంది తృణం అందుకనే రామాయణంలో మనకు ఒక ఉపమానం చెప్తారు చాలా అద్భుతమైన ఉపమానం రామాయణంలో సీతమ్మ లంకలో అశోకవనంలో శింశుపా వృక్షం కింద కూర్చొని ఉంటుంది అర్థమైందా ఆవిడ చూడండి అశోకవనం అంటే శోకం నా విద్యతే ఎస్మిన్ ఎక్కడైతే శోకము లేదో శోకం ఎక్కడ ఉండొచ్చు చెప్పండి ఎక్కడైతే మోక్షముంటుందో అదే అశోక సో ఆవిడ మోక్షాన్ని పొంది ఉంది ఆవిడకేంటి ఆ అశోకవనంలో శింష్ప వృక్షం కింద కూర్చుని ఉంది ఆవిడ ఆవిడ ఉంది అక్కడ చూడండి అంటే లోపల తత్వజ్ఞానారూఢుడైనటువంటి సాధకుడు అహం వృత్తితో కూర్చునున్నాడు ఇప్పుడు ఈ జీవుడి దగ్గరికి ఈ అహం వృత్తి దగ్గరికి సీత అహం అహంవృత్తి దగ్గరికి పది తల రావణాసురుడు వచ్చాడంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు తీసుకుని ప్రపంచం నేనున్నాను ఇలా ఇలాగా హ్యావ్ మీ యూ జస్ట్ హ్యావ్ మీ అని అంటే అప్పుడు సీత ఏం చేసింది తృణం తీసుకుని గడ్డి అలా పెట్టి నువ్వు దీంతో సమానం పోవ అలాగనే ఇక్కడ ఒక సాధకుడయ్యున్నటువంటి వాడు అహం వృత్తితో వ్యక్తమవుతున్న వాడు బ్రహ్మానంద స్థితిని పొందుతున్నటువంటి వాడికి ఈ జగత్ ఏదైనా వాడిని హే నేను ఇలాగానే ఎప్పుడైనా జగత్తు తల ఎత్తిందని అంటే గడ్డి పరకలా పెట్టి యు ఆర్ టు దిస్ గెట్ లాస్ట్ అర్థమైందా ఏదైనా ఒక అంశం నన్ను బాధ పెట్టింది అది నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేను చూసి నవ్వి ఒక గడ్డిపరక అక్కడ పెట్టి స్ ఆర్ సేమ్ ఈక్వల్ అండ్ గెట్ లాస్ట్ ఏదైనా నన్ను డ్రాక్ చేయాలనుకున్నప్పుడు గడ్డి పరక అక్కడ పెట్టి ఇదిగో ఇది అది ఒకటే దట్స్ ఆ సీతం ఏం చేసింది రావణాసుడికి ఒక గడ్డి పరక పెట్టింది తృణం స్థాప్య తృణం పెట్టి హే యు ఆర్ ఈక్వల్ టు దిస్ బికాస్ ఐ హ్యావ్ ఎ రామ అలాగనే లోపల సాధకుడు ఏమంటాడు నేను ఆత్మ రాముణ్ణి ఆత్మారామో విజయతే ఆత్మారాముడిగా ప్రకాశిస్తున్నాను నాకు ఈ లోకంలో ఏ వస్తువైనా తృణప్రాయం అర్థమైందా సో అక్కడా మనకు కూడా ఒక సాధకుడికి ఆ భావన చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అవుతుంది అందుకని ఇక్కడేంటంటే రాగము అనేది అజ్ఞానం నుండి పుట్టింది సో అజ్ఞానమే మనం కనుక తొలగించినప్పుడు రాగద్వేషాలకి వీటి వేటికి కూడా ఇబ్బంది లేదు అందుకనే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ఇంద్రియస్ ఏంద్రియే రాగద్వేషిత ఆగచ్చే పరిపంధన దీనికి ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను రాగము ద్వేషము అవి ఉంటాయి అవి వాటి అవి పోవు అవి ఎక్కడికి పారిపో రాగద్వేషాలు వెళ్ళిపోవు ఎంత జ్ఞానిలో అయినా రాగద్వేషం ఉంటుంది కానీ వాడిని Don't try to sting him. To he didn't do anything. This one is not a wanting example. I have money along the train. One student feeds it. A friend would feed the demand. What if they're parcels it. They're not buying n historia. ингman and telling. He wins. When he wins the Claudia one. I fear that. He's not a people. I'll come back and learn if that. మేము అందరూ ఉలికి పడ్డాం ఉలికిపడి ఇదేంటి పాము పట్టుకొచ్చాడు మధ్యలోకి ఇదేమిటని ఆ తోటి ఇలా కరిపించుకుంటున్నాడు మీరు పట్టుకోండి మా అందరిలో మెల్లమెల్లగా భయం పోయింది నేను అడిగానేమయ్యా నువ్వు కరిపించుకున్నావు కదా అది పొడిచింది కదా నిన్ను చచ్చిపోవాలని ఏం చావను నన్నేం చంపదు మరి దాని కూరలు ఉన్నాయి పొడిచాయి ఏం కాదు చూడండి పాముకి కూరల్ని పీకలేదు వాడు కూరలు పీకితే ఎవడు డబ్బు వేయడు ఆ కోరల అలా అలా అలా అలా అలా అంటూ అదిలా బయటకుంటే అందరికీ కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది వేడుకగా కూరలు పీకేస్తే పాము ఉండే ఎవరికి విలువ లేదు ఆ కూరలు ఉండాలి కానీ వాడు ఏం చేశాడు తెలుసండి ఆ కోరలు వెనకాల విషముని ఉంచుకునే బుడగ ఉంటుంది నాలిక వెనకాల దాన్ని కట్ చేసి తీసాడు అలాగనే నాకు రాగము ద్వేషము రెండు కూరలు ఉంటాయి కానీ లోపల అది స్టింగ్ చేయడానికి ఏమీ లేకుండా అక్కడా ఆ అహమనేటువంటి అహంకారము అహంభావం వినిపోయాయి మాడిపోయాయి ఎలాగా భిద్యతే హృదయ గ్రంథి చివసంశయా చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే పరావరే బ్రహ్మణి దృష్టే సతి ఆ పరం అవరాన్ని దాటి ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని పొందినటువంటి సాధకుడికి ఇవేవి చేదిక ఆ ఆ రెండు కూరలు ఉన్నాయే అవి చాలా బ్యూటీగా ఉంటాయి పాముకి కోరలు తీసేస్తే ఇంక పాము అసహ్యంగా ఉంటుంది కదా ఆ కోరలు బయటకు వస్తూ ఉంటేనే పాము అందం చూడండి ఏ పాముకి ప్రాణం పోతుందో అదే పాములో చిన్న మార్పు చేసుకుంటే వాడికి అన్నం పెట్టి వాడికి ప్రాణాన్ని నిలిపే పాము అయిపోయింది అది సో ఏ రాగద్వేషాలు ఉంటే నన్ను ఈడిచికెళ్ళి ఎక్కడో తగలెడుతుందో ఈ రాగద్వేషాల వల్ల సమస్య కాదు రాగద్వేషాల వెనక ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటది అజ్ఞానం దట్ ఈజ్ విషం అజ్ఞానం కంటే గొప్ప విషయం ఏదీ లేదు కదా విషము ఒక్కసారి చంపుతుంది మళ్ళీ పుడతాం కానీ అజ్ఞానం జన్మజన్మలకి చంపుతూ ఉంటుంది పుట్టిస్తూ ఉంటుంది చంపుతూ ఉంటుంది పుట్టిస్తూ ఉంటుంది ఎవ్రీడే ఇట్ విల్ కిల్ యూ విషం ఇట్ విల్ కిల్ ఓన్లీ వన్స్ బట్ అజ్ఞానం అనే విషయం జన్మ పుట్టిస్తుంది చంపుతుంది పుట్టిస్తుంది చంపుతుంది ఇదే దాని పని అర్థమైందా కాబట్టి ఇక్కడ ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేసుకున్నటువంటి సాధకుడిలో రాగము ద్వేషం ఇవన్నీ కూడా ఎలా అయిపోతాయంటే హీ జస్ట్ రిజాయిస్తారు వాడికి ఏమి లేవి ఇంకా సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమాహ కాబట్టి ఇక్కడ రాగము అనేటువంటిది స్ట్రాంగ్ డిజైర్ అది ఫుల్ఫిల్ అయితే లోభం అది ఫుల్ఫిల్ కాకపోతే ద్వేషం ఓకే ఈ మూడు అయింది కదా ఇక మోహం మోహం అంటే ఏం తెలుసా అండి కనుక బాగా స్ట్రిక్గా అయిపోతే మోహం మోహం అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టి ఉండలేని తనం ఇప్పుడు ఏదో ఒకటి ఒక వ్యక్తి కొత్త కారు కొన్నారనుకోండి అర్థమైందా ఇప్పుడు కొత్త అంత సెల్ఫోన్ పీస్ న్యూ బ్రాండ్ న్యూ దాన్ని కొని మీ మనవుడికి మనవరాలక ఎవరికో ఇచ్చారనుకోండి అది వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి మనం ఎవరూ అక్కర్లేదు తిండి అక్కర్లేదు ఏది అక్కర్లేదు దాన్ని కింద కూడా పెట్టాడు కింద పెడితే మళ్ళీ తుడుస్తాడు ఇలాగా ఎవరైనా ముట్టుకుంటే హా అని లాక్కుంటాడు దాని మీద ఇంత పొడి కూడా పడదు ఇంత గీత కూడా పడదు వెంటనే తుడిచేస్తాడు దీంట్లో పెడతాడు దాంట్లో పెడతాడు మోహం దానిమీద అంత వాడికి మోహం ఏర్పడుతుంది అదే ఒక ఐదు రోజులు పది రోజులు అయిపోయింది అనుకోండి కింద పడిపోతుంది పట్టించుకోండి తీసిపోతాడు తగ్గిపోయింది సో అలాగే నీ మోహం అనేది ఎందుకని అంటే ఒక వస్తువు నేను కావాలి కావాలి అనుకున్నాను అది దొరికింది అది దొరికిన తర్వాత లోభం ఏర్పడింది లోభం బాగా బిగుసుకుంది అది మోహమైంది మోహము కాస్త ఏమవుతుంది తెలుసండి మదం మదం అంటే ఇది నా దగ్గరే ఉంది అందరికీ చూపిస్తాడనమాట డిస్ప్లే చేస్తాడు నీకుందా లేదు నాకేము ఐ హ్ యూ డోట్ హ్యావ్ ది హీజ్ మదం ఇదంతా ఒకటి తర్వాత ఒకటి రిపర్కేషన్స్ ఇవి రాగము ద్వేషము లోభము మోహము మదము మాత్సర్యము మాత్సర్యమంటే ఇదేం తెలుసండి ఒకవేళ వాడికి ఈ వస్తువు వచ్చిందనుకోండి ఇంకా ఎవరికీ ఉండకూడదు నాకే ఉండాలి మత్సర భావ మాత్సర్యం నాకే ఉండాలి ఇంకెవరికే ఉండకూడదు ది ఈజ్ మాత్సర్యం ఇవన్నీ ఎమోషనల్ ఫీలింగ్స్ ఇవి మనస్సులో కలిగే ఇది ఒక్క కాదు ఏ వ్యక్తిలో అయినా ఇది కలిగే ఫీలింగ్స్ అది ఇంట్లో నేను ఒకరింటికి వెళ్ళాను ఒకరింటికి వెళితే చిన్నపిల్లాడు నా దగ్గరకు వచ్చాడు నా దగ్గరకు వచ్చి బొమ్మ తీసుకొచ్చి ఐ హ్యావ్ దిస్ అన్నాడు నేనన్నాను ఓకే హ్యావ్ ఇట్ వాడు నేనేం ఫీలింగ్ చూపించలేదు వాడి మీద వాడేంటంటే మళ్ళీ వెళ్ళి ఇంట్లోకి ఇంకో బొమ్మ తెచ్చాడు సి ఐ హ్యావ్ దిస్ అన్నాడు ఓకే యూ ప్లే అన్నాను నాకు తెలియదు ఇది మళ్ళీ లోపలికి వెళ్ళాడు సీరియస్గా ఇంకో పెద్ద బొమ్మ తెచ్చాడు సి ఐ హ్యావ్ దిస్ అన్నాడు నాకు అర్థం కావట్లేదు ఓకే యూ ప్లే అన్నాను ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తున్నాడు వాడు ఓర్ని ఏడుస్తున్నాడు వాళ్ళమ్మ వాడిని తీసుకొచ్చింది ఏమండి స్వామి ఏమిటి ఏమన్నారు మా అబ్బాయిని మీరు ఏం చేశారు నేనేం చేయలేదమ్మా వాడు ఇదిగో ఈ బొమ్మ చూపించాడు మంచిదన్నాను అని అంటే వీడిని అడిగింది ఈవ్రా ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ ఐ హావ్ షోన్ ఎవ్రీథింగ్ టు దిస్ పర్సన్ వీడి అన్నిటికీ చూపించాను హీఈస్ నాట్ ఫీలింగ్ జలసీ ఆఫ్ మీ అంటే నేను జలసీ ఫీల్ అవ్వలేదు వాళ్ళమ్మ నింది స్వామి యూ యూ జస్ట్ షో సమ్ జలసీ వాడికి అప్పుడు నేను అనుకున్నాను వీడి ఏడు పాపాలంటే నేను ఏదో చెయ్యాలి అందుకని వాడి బొమ్మ చూసి హే యు హ్యావ్ దిస్ ఐ డోంట్ హ్యావ్ అంటే యువ్ కదా ఐ హలో దిస్ ఇత్ నండ్ అమా ఇండు నండ్ హీ వాంట్స్ మీ టు ఫీల్ జలసీ అన్న బొమ్మకి హీ వాంట్స్ మీ టు ఫీల్ జలసీ రెండో బొమ్మ తీశాను వాటే గ్రేట్ బొమ్మ ఇప్పుడు ఇరుకుపా ఎంత బాగుంది పూర్ ఫెలో నాకు లేదు నీకు లేదు నేను అలా ఫీల్ అవ్వలేదు నువ్వు వాడు ఏడు ఇప్పుడు నేను అలా ఫీల్ అవుతుంటే వాడికి ఆనందం దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు బి ఏ సాడెస్ట్ టుమారో బెళ్ళాన్ని ఏడిపిస్తాడు తల్లిని ఏడిపిస్తాడు కొడుకుని ఏడిపిస్తాడు అందరూ ఏడవకపోతే వీడికి బాగుండదు అందరు ఏడుస్తుంటే బీ హ్యాపీ ఇది పర్సనాలిటీ ఇవన్నీ పర్సనాలిటీస్ అనమాట ఇది మగ అవ్వచ్చు ఆడవ్వచ్చు ఎవరైనా ఇది పర్సనాలిటీ ఇన్సైడ్ వల్నరబుల్ పర్సన్ ఏం చేస్తాం వాట్ వీ కెన్ డూ వీ షుడ్ ట్రీట్ హిమ్ వాళ్ళమ్మతో తర్వాత చెప్పాను అమ్మ నువ్వు ఇప్పుడు బొమ్మకి వాడు ఈర్ష్య అని అనుకుంటున్నాడు రేపు అమ్మ దగ్గర కూడా ఈర్ష్య పడతాడు ఇప్పుడు బొమ్మ విషయంలో ఈర్షపడాలంటాడు రేపు అమ్మ విషయంలో ఈర్చపడతాడు ఆ తర్వాత అమ్మాయి విషయంలో ఈర్షపడతాడు ఆ తర్వాత అన్నింటిలోనూ వాడు ఈర్ష అలవాటు చేసుకుంటాడు మాత్సర్యం వస్తుంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డేంజరస్ వా మీ అందరికీ ఇబ్బంది ప్రమాదం అన్నాను వాళ్ళ అమ్మ అనింది మరి ఏం చేయాలి స్వామి ఎలాగా అని అంటే వాడికి ఇవ్వడం నేర్పు గివింగ్ నేర్పాలి వాడికి ఇవ్వడం నేర్పి అంటే వాడి దగ్గర ఇది ఉందని అంటే సగం అవతల వాడికి ఇవ్వడం నేర్పితే ఈక్వలేట్ అవుతుంది దెన్ హీ షుడ్ ఫీల్ హ్యాపీ ఇఫ్ ది అదర్ పర్సన్ ఆల్సో హ్యాస్ దట్ హీ షుడ్ ఫీల్ సాడ్ ఇఫ్ అదర్ పర్సన్ డోంట్ హ్యావ్ అందుకనే ఇది రామాయణంలో ఒక శ్లోకం చెప్పాను రాముడి దగ్గర ఉండే గొప్ప గుణం ఏంటంటే ఉత్సవేషు మనుష్యానాం పితైవ పరితుష్యతి వ్యసనేషు మనుష్యానా భృషంభవతి దుఃఖిత అంటారు అంటే రాముడి యొక్క గొప్ప స్పెషాలిటీ ఏంటంటే ఒక గుణం రాముళ్ళ ఒక ఉన్నతమైన గుణం ఏంటంటే ఎవడికైనా ఒక మంచి జరిగే ఆనందంగా ఉంటే వీడు వెళ్ళిపోయి అబ్బా ఎంత ఆనందంగా ఉన్నాడు వాడు ఆనందానికి కారణం ఏంటో హీ డజంట్ వరీ అబౌట్ దట్ కారణం హీజ్ హ్యాపీ దర్ సో హీ ఫీల్స్ మోర్ హ్యాపీ దాన్ దట్ పర్సన్ ఇప్పుడు నేను ఏదో కారణంతో ఆనందంగా ఉన్నాను ఇఫ్ రామా హ్యాపన్స్ టు సీ మీ రామా విల్ బి మోర్ హ్యాపీయెస్ట్ పర్సన్ దాన్ మీ నాకంటే రాముడు ఆనందపడిపోతాడు నా ఆనందం చూసి అదే నేను దుఃఖంలో ఉన్నాను అనుకోండి బాగా చూడండి ఇఫ్ ఐఆమిన్ డిస్ట్రెస్ ఒక ఒకసారో ఒక దాంట్లో పడున్నాను అనుకోండి రాముడు నాకంటే ఎక్కువ బాధపడతాడు ఎందుకో ఈ బాధ నాకు ఏడుపు రాకపోతే రాముడు కూర్చుని ఏడుస్తూ ఉంటాడు దట్ ఈస్ ది క్వాలిటీ ఎస్టర్డే ఐ వాస్ గోయింగ్ విజిటింగ్ సమ్ ఆఫ్ ది ప్లేసెస్ దట్ ఈ ఓల్డ్ ఈ ట్రైబల్ కాలేజు అవి so i was talking to raju gar yesterday in car he was telling we have a medical facility here in ramko medical idani so if somebody comes with some disease edo jabbuto tochar ankonde we don't see the person we see the cause and treat yidu manavaada yidu bayta vada yidu ada ida no person is not seen the cause is seen that's it bah great concept yesterday i was nakadi thought provoking anamata see i don't see the person and help i don't see the person and help na helping ki na service ki person is not criteria cause is the criterion great concept ee inta varuku nenu aa aa thought naaki kalagaled yesterday i got that thought see when i want to serve something నాకు వ్యక్తి ముఖ్యం కాకూడదు కారణం ముఖ్యం అవ్వాలి దెన్ వ్యక్తి పోతాడు వాడు నా కులమా ఈ కులమా ఏది మనిష పశు అన్ని పక్కకెళ్ళిపోతుంది కుక్క ఏడుస్తూ ఉన్నా ఆ ఏడుపే నాకు ముఖ్యం కానీ కుక్క మనిష కాదు సో అక్కడి ఎంత గొప్ప కాన్సెప్ట్ కదా ఉత్సవేషు మనుష్యానాం పితా ఇవ పరితుష్యతి వ్యసనేషు మనుష్యానా భృషంభవతి దుఃఖిత సో నిజంగా ఆ మాత్సర్య భావం పోవాలి అని మనలో కలిగేటువంటి ఆ ఈర్ష ఆ అసూయ ఇవన్నీ పోవాలి అని అంటే వన్ హ్యాస్ టు ఓపెన్ వన్ ఇంకొకటి భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ఎవడైనా ఏడుస్తూ ఉంటే నువ్వు ఈ శరీరంలో ఉన్నావు కదా ఫీలింగ్ ఉంది ఇది నా శరీరం అని అది వాడి శరీరం వాడు బాధపడుతున్నాడని ఇమ్మీడియట్గా నీ థాట్ని వాడి బాడీలో ప్రజెంట్ చేయి లోపలికి ఇంజెక్ట్ చేయి నువ్వు వాడి శరీరంలోకి వెళ్ళిపో వాడు పడే దుఃఖాన్ని ఇప్పుడు నువ్వు పొందుతావు హీజ్ హీజ్ వీపింగ్ విల్ బీ యువర్ వీపింగ్ హీ సారో విల్ బీ యువర్ సారో హీజ్ మిస్సరీ విల్ బీ యువర్ మిస్ దెన్ యూ విల్ వర్క్ ఫర్ దట్ మిస్ టు కోఅవుట్ కదా ఇప్పుడు ఆ దుఃఖాన్ని పొంగుట్టు నేను నువ్వు ప్రయత్నం చేస్తావు అలాగనే వాడికి కూడా నువ్వు చెయ్యి డోంట్ కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ దట్ పర్సన్ యు ఆర్ సర్వింగ్ యువర్ ఓన్ స్వరూప ఇన్ దట్ ఫామ్ దట్స్ ఇట్ ఇప్పుడు నేను ఆయనకి సేవ చేస్తున్నాను అనుకోకు నేనే ఆ రూపంలో ఉండే నాకే సేవ చేస్తున్నాను అది ఆత్మభావం సర్వాత్మ భావం అర్థమైందా ఇఫ్ సంబడీస్ డిస్టర్బ్ నేను ఆ డిస్టర్బెన్స్ నేను ఫీల్ అయ్యాను అనంటే సర్వాత్మ భావన కలిగింది ఇఫ్ ఐ వర్క్ ఫర్ దట్ డిస్టర్బెన్స్ టు ఎలిమినేట్ దట్ మీన్స్ సర్వాత్మ భావన కలిగింది నేను ఫీల్ అవ్వాలి ఉనరణం అంటారు కదా ఉనరణం అది ఏంటి తమిళ్లో ఉనరణం అంటారు అంటే ఏంటి యూ షుడ్ యూ షుడ్ యూ షుడ్ అండర్గో దాట్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఫీల్ దాట్ సి వాడికి ఇప్పుడు చేయి కట్ అయింది అనుకోండి సపోజ్ అక్కడ వాడు కట్ అయిపోయి బ్లైడింగ్ వస్తుంటే వాడికి ఎంత బాధ ఉంటుందో అది నేను చూసినప్పుడు అంత బాధని నేను పొందగలగాలి అప్పుడే సర్వాత్మభావం ఒక రకంగా నిజంగా అది ఫీల్ అవ్వగలిగితే బా అమేజింగ్ యు ఆర్ గాడ్ అండి గాడ్ ఈజ్ నోవేర్ యు ఆర్ ద గాడ్ ఇఫ్ యు ఫీల్ హీఈస్ హ్యాపీ ఆ హ్యాపీని నువ్వు పొందగలిగితే యు ఆర్ సర్వాత్మ భావం అక్కడ ఎంత అద్భుతమైన భావం అది నాకు ఇంకా భేదం లేదు ఇంకా అసలు ఆ ద్వేషం లేదు ఆ భేదం లేదు అంతటా నేనే అన్ని రూపాల్లో వ్యక్తమవుతున్నాను కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు నమే ద్వేష రాగో నమే లోభ మోహనైవే నైవ न धर्मो नो न काम नोक्ष चला गोपन्नप्टचुअल मन भारतीय वो गोप भी एंकन इंडियन कलचरल इंडियन क्लासकल टेक्स्ट अंट इन मन के नागु वेद लिस्ट चूँ नेद नागु उ उपवेदा एमद तरवा षास्त्री कल व्या निरक्त छ ज्योतिष आ्ल पदना फोर्टी प्लस षड दर्शना याय वैशेषिक योग सांख्य मीमांस पूर्व मीमा उत्तर मीमा आर फोर्टी प्लस एंता ठीक अंत वेदम ఉపవేదములు శాస్త్రములు దర్శనాలు ఆగమాలు షడాగమాలు ట్వంటీ సిక్స్ అవునా స్మృతులు మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి పారాశర స్మృతి ఇలాగ స్మృతులు ఒక పదకొండు స్మృతులు ఉన్నాయి ప్రధానమైన స్మృతులు ఆ పదకొండు స్మృతులు కలపండి ట్వంటీ ప్లస్ లెవెన్ ఎంత థర్టీ సెవెన్ దెన్ ఇదైన తర్వాత పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది ముప్పై ఆరు ఈ థర్టీ సెవెన్ ప్లస్ థర్టీ సిక్స్ ఎంత సెవెంటీ ఓకే సెవెంటీ త్రీ ఇతిహాసము ఒకటి కావ్యములు నాలుగున్నాయి ఇతిహాసం ఒకటి కావ్యం ఒకటి ఐదు సో సెవెంటీ త్రీ ఎంత సెవెంటీ ఎయిట్ నాటకములు అలంకారాలు ఇవన్నిటిని కలుపుకుంటూ పోతే మొత్తం వంద అవుతుంది మన దగ్గర హండ్రెడ్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు అనుకుందాం వంద ఈ వంద వాంగ్మయాల కట్టనంతా తీసుకెళ్ళి ఒక గ్రైండర్లో పడేసామనుకోండి సపోజ్ దాన్ని బాగా రుబ్బామనుకోండి అది ఇంత పల్ప్ అయింది అనుకోండి ఒక బట్టలో తీసిలా పిండితే నాలుగు చుక్కలు పడతాయి దాంట్లో నుంచి నాలుగు చుక్కలు అదేంటి తెలుసా ధర్మ अर्थ काम अर्थम मत भारतीय वक्त सारांशं नगे अंकनें पुरुषार्थ अटार पुरषेन आर्थ्यते प्राथ्यते इति पुषार्थ అంటే ఒక వ్యక్తి చేత కోరుకోబడేది ఒక వ్యక్తి చేత ఆశింపబడేది ఒక వ్యక్తి చేత పొందబడేది దీన్ని పురుషార్థం అంటారు సో వాట్ ఈస్ ధర్మం ధర్మం గురించి క్లుప్తంగా మనం తెలుసుకుంటాం ధర్మాన్ని చెప్పడానికి ధర్మశాస్త్రం ఉంది అర్థం గురించి చెప్పడానికి అర్థశాస్త్రం ఉంది కామం గురించి చెప్పడానికి కామశాస్త్రం ఉంది మోక్షం గురించి చెప్పడానికి మోక్ష శాస్త్రం ఉంది ప్రతిదానికి శాస్త్రం ఉంది శాస్త్రం అంటే అర్థం ఏంటి శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం శాసిస్తూ మనల్ని రక్షిస్తుంది ఎందుకు శాసిస్తుంది రక్షించడం కోసమే శాసనం ఎలాగంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న పిల్లాడు ఉంటాడు ఇంట్లో ఇంట్లో అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయి అందరూ పనిలో వెళ్ళిపోతారు ఈ తల్లి వంట చేసుకుంటూ ఉంటుంది ఇంట్లో వీడు ఎక్కడో హాల్లో ఆడుకుంటూ ఉంటాడు వీడు ఏం చేస్తాడంటే వేలు తీసుకెళ్ళి ఈ హోల్డర్లు ప్లగ్గులు ఉంటాయి కదా అక్కడికి వెళ్తాడు ఈ తల్లి అక్కడి నుంచి ఏ అంటుంది శాసిస్తుంది ఆ శాసనం దేనికి రక్షించడం కోసం ఆపద నుండి అలాగే ఈ శాస్త్రం కూడా శాసనాత్ త్రాయతే మనల్ని శాసించి రక్షిస్తుంది దేర్ ఇట్ ఈస్ శాస్త్రం అర్థమైందే కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా ధర్మము ధర్మశాస్త్రము అర్థము అర్థశాస్త్రము కామము కామశాస్త్రము మోక్షము మోక్ష ఈ నాలుగు శాస్త్రాలని ఒక వ్యక్తి అధ్యయనం చేస్తే అధీతుడైతే వాడు పురుషార్థుడవుతాడు అయితే ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు ఉన్నాయి కదా దీంట్లో బాగా చూడండి మధ్యలో రెండు పెట్టి అవతలొకటి యువతలు ఒకటి పెట్టారు మధ్యలో ఏం పెట్టారు మధ్యలో రెండు ఉన్నాయి ఏమిటది అర్థము కామము అంటే ఇది మధ్యలో వస్తుంది మధ్యలోనే పోతుంది అందుకనే మధ్యలో పెట్టారు అది చాలామంది అంటారు ఈ ఏంటి నడుపుర వందదిలా ఇయ్యా అప్పపోది నడువులే పోగం నడుపుర వందదెలా నడువులే పో మధ్యలో పుట్టింది మధ్యలోనే మాడుతుంది ధర్మో విశ్వస్ జగత తస్మా తస్మాద్వై ధర్మం పరమం వదంతి బాగా చూడండి ఒక కవి ఒక శ్లోకం చెప్పారు ఏంటనంటే ఒక వ్యక్తి చనిపోయాడట చనిపోతే చనిపోవడానికి ముందు బ్రతుకున్నంత వరకు అనుకున్నాడట నా కొడుకున్నాడు నా కోడలు ఉంది నా మనవుడు ఉన్నాడు నా మనవరాలు ఉంది నాకు రెండో కొడుకు ఉన్నాడు రెండో కోడలు మనవుడు వాళ్ళిద్దరికీ ఇద్దరు మనవుళ్ళు ఉన్నారు నా కూతురుంది అల్లుడు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నా భార్య ఉంది మా అమ్మ ఉంది మా నాన్నున్నారు అబ్బాయి ఇదంతా ఉంది నాకు సంపద ఇదంతా నాకేమిటి అనుకున్నాడు వీళ్ళందరూ నాకు ఏదైనా చేయగలరు అనుకున్నారు కానీ ప్రాణము ఆ ఆఖరి క్షణం వచ్చింది అందుకనే భజగోవిందన్లు అంటారు శంకర్లు యావత్ నివసతి దేహే తావీ కుశం గేహే గతవతి వాయో దేహపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే యవత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే ఆ ఇంట్లో మనం అలా ఉంటున్నంత వరకు ఏమండి బాగున్నారా ఎలా ఉన్నారు భోంచేసారని అడుగుతారు ప్రాణం పోయిన తర్వాత అక్కడ పడుకోబెట్టారనుకోండి ఎవరైనా వచ్చి ఏమండి బాగున్నారా ఎలా ఉన్నారని అడుగుతారా అడగరు అలా మౌనంగా కూర్చుంటారని చూస్తారు తమిళనాడులో ఒక మంచి గ్రూప్స్ ఉన్నాయి ఎక్కడైనా చనిపోతే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చామంటే వాళ్ళు వచ్చి వన్ అవర్ టూ అవర్స్ ఏడిచిపోతారు ఎన్న పెట్టారాసా అని పోయిటే ఆ రా ఇక్కడ కదా ఉంది సమ్ groups, you can buy them for టూ hours. ఎందుకంటే వీళ్ళకి ఏడుపు రాదు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అక్కడ అసలు వాళ్ళు ఏడవరు వీళ్ళొచ్చి ఏడిచిపోతారు ఎందుకు రా ఏడుస్తున్నారు అంటే అలా వీళ్ళు మామూలుగా ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి అలా అక్కడి నుంచి గుండెలు బాదుకుంటూ దే ఆర్ వెల్ ట్రైన్డ్ పీపుల్ అనమాట దే నో హౌ టు మేక్ దట్ అట్మాస్ఫియర్ అంత ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ చేసేస్తారు వాళ్ళు వన్ అవర్ ఉంటారు మొత్తం వైపు వాడు కూడా లేచి పారిపోతాడేమో ఈ ఏడుపులకి వాడిని కాల్చకుండానే పాడిపోతారేమో ఈ తమిళనాడు వేరే అది ఉంది తెలుసు కదా అది మీకు వస్తారు వాళ్ళు వచ్చి ఏడుచేసి గుండెలు కొట్టేసుకుని ఇప్పుడు అసలైన వాళ్ళు పాపం మౌనంగా అలాగా వాళ్ళు ఓన్లీ నీళ్ళే వస్తుంటాయి వాళ్ళేం పెద్ద గీతం వీళ్ళొచ్చి వీళ్ళకి నీళ్లు రావు అరుపులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అరవం అరవం అరవం అరవం అరుస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువ కాబట్టి ఇక్కడ బాగా కాన్సెప్ట్ ఆలోచించండి ఆయన అనుకున్నాడు వీళ్ళందరూ ఉన్నారనుకున్నాడు ప్రాణాపాయ స్థితి వచ్చింది ప్రాణ అపాయం అంటే అపాయం అంటే అర్థమేంటి వెళ్ళిపోతుంది ఇంకా ఇక వెళ్ళిపోయే స్థితి అతను రియలైజ్ అయ్యాడు వీళ్ళెవ్వరూ నన్ను ఇంకా కాపాడలేరు నథింగ్ ఏది నన్ను కాపాడలేదు ఇంకా అయిపోతుంది ప్రాణం పోతుంది హీ ఫెల్ట్ ఇట్ అయిపోయింది అయిపోయింది అయిపోయారు ఇంకా అందరూ వచ్చారు అలా పడుకోబెట్టారు ఆ జీవుడు ఆలోచిస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం మనల్ని ఏం చేస్తారు వీళ్ళు పాపం భార్య కూర్చొని బాధపడుతుంది కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు అందరూ సీ హీజ్ హీ హాజ్ వర్క్ లాట్ ఫర్ థెమ్ ఎవ్రీబడి సో అందరు వచ్చి చాలా ఇదిగా ఉన్నారు ఇంక ఇంటి బ్రహ్మగారు వచ్చారు అయిపోయింది ఈ ప్రేత సంస్కారం చేసేయండి ఇక టైం అయిపోతుంది తీసేయాలి కొడుకు వచ్చాడు ఆ ప్రేత సంస్కారం చేయించారు అంతా అందరూ చూస్తున్నారు ఇంకా ఆఖరికి బయటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు సో కడసీ కన్నీర్ కడసీ కన్నీర్ అంటే చిట్ట చివరి కన్నీళ్ళు ఒకసారి వస్తుంది మనకంతే ఇంకా ఇంకా తర్వాత మనిషి ఉండడుగా అయిపోయింది వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ జీవుడు కూడా పైన వెళుతున్నాడట దీంతోపాటు ఎందుకంటే శరీరం పూర్తిగా దహనమైతే కానీ జీవుడికి గతి రాదు కదా అందుకని వీడు వెళ్ళాడట జీవుడు ఆ శ్మశానంలోకి తీసుకెళ్లారు ఈ ఇంట్లో నుంచి భార్య బయటికి రావట్లేదు రాకూడదు భార్య కూతురు రాదు ఎవరు రారు ఇంట్లో ఉండిపోతారు ఈ కొడుకు అల్లుడిని పిలిచారట అల్లుడు అన్నారు నాకు మా అమ్మ నాన్న ఉన్నారు నేను శ్మశానానికి వరకూడదుపా నా వరమాటే పంతులు గారు చెప్పారు రాకూడదు అప్పుడు ఈ కొడుకు మోస్తునాడు రెండో కొడుకు మోస్తునాడు ఇంక ఇద్దరు ఉన్నారు అందుకనే తోడన్ అంటే ఎవరు తెలుసా తోల్తూక్కువాన్ తోడన్ నాకు తమిళ పెద్దగా రాదు ఇది అనుకుంటున్నాను నేను తోల్ తూక్కువాన్ తోడన్ తోడన్ అంటే ఎవరు అంత బ్రతికున్నంత వరకు మనకు సేవ చేస్తూ మనం బాగుండాలని కోరుకుని మనం ప్రాణం విడిచిన మన శరీరాన్ని వాడి భుజం మీద పెట్టి మోసి కడతేరుస్తాడు దట్ ఈస్ తోడన్ తోడన్ శబ్దం తోల్ తూకువాన్ తోడన్ సో కాబట్టి ఇప్పుడు అది తీసుకెళ్ళిపోతున్నారు కొడుకులు వాళ్ళు అందరూ కలిపి శ్మశానం బయటికి వెళ్లేటప్పటికి చాలామంది ఏమండి మేము ఇంకా రాకూడదండి మేము వెనక్కి వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు శ్మశానంలో కొంతమందే వెళ్ళారు జస్ట్ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వెళ్ళారు ఈయనకి సంబంధించిన వాళ్ళు ఆ బ్రహ్మగారు వెళ్ళారు ఆ ప్రేతాన్ని తీసుకుని అక్కడ చితి ఉంటుంది కదా దాని మీద పెట్టారు పెట్టిన తర్వాత ఈ సిక్స్ సెవెన్ మెంబెర్స్లో సిక్స్ మెంబర్స్ వెనక్కి వచ్చేసారు ఓన్లీ వన్ పర్సన్ వాజ్ దర్ కొడుకు వాడు ఒక్కడే నిలబడున్నాడు చూడండి వాడు నిలబడున్నాడు ఇప్పుడు వాడు అనుకుంటున్నాడు ఇళ్ళు అక్కడ ఉండిపోయింది నా సంపద అక్కడ ఉండిపోయింది నా హోదా పదవి అన్నీ మొత్తం ఊడిపోయాయి అందరూ అక్కడ ఉండిపోయారు ఒక ఆరుగురే వచ్చారు కొంతమంది స్మశానం దగ్గరకు వచ్చి వెనుదిరిగారు శ్మశానంలోకి ఆరుగురు వచ్చారు వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కొడుకు ఉన్నాడు పోనీలే కొడుకైనా నాతో వస్తాడేమో ఎక్కడికొస్తాడు కొడుకు వీడి పెట్టేసి పోతాడు వాడు వాడు ఎందుకు వస్తాడు రాడు అది పెట్టిన తర్వాత కాలుతూ ఉంటే వెయిట్ చేస్తున్నాడు కొడుకు కూడా రాలేదు ఆ కాల్చిన కరణ అందులో పడేసి దండం పెట్టుకుని కొడుకు వెళ్ళిపోయాడు అప్పుడు ఆ జీవుడితో ఎముడు అంటున్నాడట ఏమంటున్నాడు తెలుసా విముఖా బాంధవాంతి ధర్మస్థమను గచ్చతి అయా ఇప్పుడు నీతో ఎవ్వరూ రారు యు ఆర్ అలోన్ యు ఆర్ యులో మీ పద నాతో రామ్ యువర్ లీడర్ యులో మీ విముఖాహ బాంధవాయా ధర్మస్థమనుగచ్చతి ఇప్పుడు నీకు దారి చూపేది ఎవరు అనంటే ధర్మమే నీతో కూడా ఉండేది ఎవరు అనంటే ధర్మమే ఎవరు రారు భార్య రాదు కొడుకు రాడు కోడలు రాడు భర్త రాడు తండ్రి రాడు తల్లి రాదు గురువు రాడు శిష్యులు రాడు ఎవరు రారు అందరూ ఎవరి పట్టుకు వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు స్వామి మేమంటే లౌకిక సంసారులం మేమంటే ఒకరు వెళితే ఇంకొకరు వెళ్ళం కానీ ఆధ్యాత్మికంలో గురువు గారికి శిష్యుడు వెళతాడేమో కూడా ఆహ్ గురువుగారిని పంపించి ఈయన పీఠాధిపత్య కూర్చుంటాడు హాయిగా తప్ప ఈయన ఏం వెళ్ళడు నో ఈయన వెళ్ళిపోతే పీఠం పరిస్థితి ఈయన ఆధిపత్యం ఏమిటి గురువుగారిని పంపించి సమాధి చేసి ఈయన హాయిగా కూర్చుంటాడు ఏ ఆధ్యాత్మికం కాదు లౌకికం కాదు ఎక్కడైనా ఒకటి వెనకాల ఇంకొకటి వెళ్ళడానికి ఒకటి వెనకాల ఇంకొకటి రాలేదు సో దర్ ఫోర్ షుడ్ గో అంతే డ్రామా ఆడాలి డ్రామా అయిపోగానే వెళ్ళిపోవాలి ఇప్పుడు 11.30. థర్టీకి ఒకవేళ నేను ఆపకపోతే మీరు అందరూ మొదలు పెడతారు అప్పుడే లెవెన్ ఫార్టీ అనుకోండి లెవెన్ ఫిఫ్టీ అయిందనుకోండి ట్వెల్వ్ అయింది నుంచి లేచి స్వామి మేమందరం వెళ్తాము మీరే చెప్పుకోండి అంటారు You హ్యావ్ సెట్ a time, 11.30. 11.30 లెవెన్ థర్టీ వరకే మీరు భరిస్తారు ఇక్కడ నేను ఏమన్నా అది కూడా మీకేంటి చాయిస్ వచ్చి కూర్చున్నారు కాబట్టి లెవెన్ థర్టీ దాటిన తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళకి గంటలు కొట్టేస్తుంటే చూసుకుంటుంటారు సో అలాగనే ఇది కూడా అంతే సేమ్ వే కానీ దీన్ని మనం ఒప్పుకోలేం దట్ ఈస్ ది ప్రాబ్లం ఇది మన మనస్సు ఒప్పుకోనివ్వదు బికాస్ మోహం అందుకనే అక్కడ శంకర్లు అంటున్నారు మే ద్వేషరాగ లో నర్మో నార్థో నమో నోక్ష ఇంత క్లీన్ స్టేట్మెంట్ చూడండి ఈ ధర్మమే మనకు దారి చూపుతూ ఉంటుంది కాబట్టి అర్థము కామము ఈ లోకంలో మనం పుట్టి పెరిగిన తర్వాత ఊహ పుట్టిన తర్వాత అర్థకామాలు కావాలి మళ్ళీ ఆ వ్యక్తి పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెరిగి వృద్ధాప్యం వచ్చి ఇంకా పెరిగి మంచమీద పడుకున్నప్పుడు ఇంకేం స్పృహ లేదు ఏం కనపడినప్పుడు అర్థకామాలు పోతాయి ఇంకా ఇంకేం ఉండవుడికి అర్థకామాలతో ఉండదు ఎక్కడ పడుకున్నాడో తెలియదు ఏం తింటున్నాడో తెలియదు ఏదో అలా ఉంటుంటాడనమాట అంతేవాడు ఎవరైనా వాడు ఎదురుగుండా వెళ్ళినా కూడా ఇలా చూస్తాడంతేం పట్టించుకోడు అర్థకామాలు మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతాయి ఈ ధర్మం ముందే అలా పడుకుని ఉంటాడు నేను చూశాను ఒక పండు ముసలి తొంభై ఏడేళ్ళు ఆయనకి మంచమీద ఉన్నాడు నేను వెళితే కూడా తెలియదు ఆయనకి ఎవరు వెళ్ళినా తెలియలేదు కానీ ఆయన ఓం నమేశ్వర్ ఓం నమేశ్వర ఓం నమేశ్వర్ ఓం నమేశ్వర్ ఓం నమేశ్వర్ ధర్మం అర్థకామాలు ఉండవు మధ్యలో పుట్టింది మధ్యలో పోతుంది అక్కడ ధర్మం కానీ గుర్తుపెట్టుకోండి ఆ ధర్మం కూడా తాత్కాలికం అర్థము కామము ఎలాగైతే మధ్యలో వచ్చి మధ్యలో పోయిందో ఈ ధర్మము కూడా తాత్కాలికమే శాశ్వతం కాదు అర్థమైందా అందుకనే కఠోపనిషత్తులో యముని నచికేతుడు అడుగుతాడు అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అధర్మం కంటే ధర్మం గొప్పదే నో డౌట్ కానీ ధర్మం కంటే గొప్పది ఏదైనా ఉందా ఉంది పరమ ధర్మం ఒకటి ఉంది ఏంటి ఆత్మ ఆత్మధర్మమే ధర్మం అంతకు మించేది లేదు అర్థమైందా అంతకు మించిన ధర్మం ఇంకొకటి లేదు కాబట్టి ధర్మము కూడా అనిత్యమే అది కూడా లోకాన్నిస్తుంది మంచి ఉపాధినిస్తుంది దాని ఫలం అయితే అర్థము కామము అనిత్యము మధ్యలోనే పోతాయి ధర్మము ఇంకో ఉపాధి వచ్చేదాకా ఉంటుంది అది పోతుంది దాని పర్పస్ సర్వవుతుంది కానీ మోక్షం స్వామీజీ ఎస్ మోక్షమే నా స్వరూపమైనప్పుడు ఇక మోక్షము కూడా నాకు ప్రసంగం లేదు కాబట్టి స్వరూపమే మోక్షం కదా కాబట్టి నాకు మోక్ష ప్రసంగమే లేదు ఇంకా నేను కాకపోతే నాకది కావాలి కావాలని తాపత్రయపడాలి నేనే ఉన్న దాని మీద నాకు ప్రసంగం ఏముంది ఇంకా లేదు ఇప్పుడు నాకెవరో వచ్చి స్వామీజీ మీరు పరిపూర్ణానంద స్వామి Yes, I am Swamiji, don't you know? you are okay, I am don't swami. you You know? are Okay, అలాగంటే నాకు డౌట్ వస్తుంది రాజాజీ ఇవ్ యారు ఎంగ అనుపట్టేకర్ నమ్ పరిపూర్ణ ఆనంద పోటు నా మరణా ఒక వాటి పాత పిల్ల నీదాం పరిపూర్ణానందాం కదా ఈవనికి ఎన్న ప్రాబ్లం ఎన్నవో పారుగా అనంత వీడికి ఏం ప్రాబ్లమో చూడండి చెప్పాలి అంతే కదా నేను పరిపూర్ణానంద నాకు తెలుసు యూడోట్ నీడ్ టు కమ్ అండ్ టెల్ మీ సిమిలర్లీ నాకు మోక్షం అనేది అర్థం వరకే మోక్షం కావాలి మోక్షం కావాలని ఆరాటం స్వస్వరూప అవస్థానంతో ఉంటే మోక్షము కూడా లేదక్కడ ఎందుకని స్వరూపమే అది కదా స్వరూపమై इ अंदकनेटर अर्थम काम तात्कालिक नर्थ न काम धर्म कुछ दीर्घकालम काबी अर्थमु काम तात्कालिक धर्म दीर्घकाल अंत मोक्षाशतम स्वरूप अभी अखर् अंदकने न धर्मो न चार्थो न कामो न मोक्ष చిదానందరూప శివోహం శివోహం అది నా సరే ఆ స్వరూపం నేనై ఉన్నప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ధర్మార్థ కామాలు నాకు లేవో మోక్షమే నా స్వరూపమో అప్పుడు అతని యొక్క స్థితిలో ఎలా ఉంటుంది ఆ సాధకుడికి చెప్పండి నాలుగో శ్లోకం నా పుణ్యం నా పాపం నౌఖ్యం నూఖం మంత్రో నీర్థం నేదా నయ అహం భోజనం నైవ భోజ్యం భోక్త చిందూప శివోహం శివోహం ఇక్కడ చూడండి ఎంత గొప్ప కాన్సెప్ట్ ఎప్పుడైతే ధర్మార్థ కామాలు లేదో మోక్షము కూడా నాకు అక్కర్లేదు ఎందుకని స్వరూపమే నాది ఇంకా అక్కర్లేదు ప్రాప్తస్య ప్రాప్తి మోక్షం ఇట్ ఈజ్ నాట్ అప్రాప్తస్య ప్రాప్తి లేనిది రావడం కాదు మోక్షం అంటే నేను అయ్యున్నదాన్ని నేను గుర్తించగలగడమే మోక్షం అర్థమైందే నేనే స్వరూపమైతే అయ్యున్నానో నేనయ్యున్నదాన్ని అజ్ఞానం అనేది నాకు తెలియనివ్వకుండా ఉంది అర్థమైందా స్వామీజీ వాట్ ఈస్ ది ప్రాప్తస్య ప్రాప్తి నేనై ఉన్నది నాకు కలగడం ఏంటి దొరకడం ఏంటి హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఒక ఆఫీసర్ ఏంటంటే ఇలా వేసుకుని అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాడు ఆయన అన్ని వర్క్ చేసి వర్క్ చేసి స్ట్రెయిన్ అయ్యి ఆయన ఏం చేశారంటే ఇలా తీసి ఇలా పెట్టుకున్నాను పెట్టుకుని కొంతసేపు అలా రిలాక్స్ అయ్యారు తర్వాత మళ్ళీ మెలకు వచ్చింది లేచారు చూశారు ఏం కనపడట్లేదు అంతా మసక్గా ఉంది ఓ ఇక్కడంతా వెతికాడు కలద్దాడు లేవు ఇక్కడ పక్కన వెతికాడు లేదు ఏమే కలద్దాలు ఎక్కడున్నాయి అంటే ఆవిడ వంటగదిలో ఉంది ఆవిడ మీ కళ్ళద్దాలు ఎక్కడ ఉంటాయి మీరే వెతుక్కోండి ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ అన్నారు ఆవిడ పాపం అంతా చూసింది అంతా చూసి ఎక్కడా లేదని చెప్తుంది ఇతను గొడవ గొడవ పెడుతున్నాడు కళ్ళాలు ఎక్కడ పోతాయి నా కళ్ళద్దాలు ఎవరు పట్టుకుపోయారు ఇతను కంగారు పడిపోతున్నాడు కంగారు పడిపోతుంటే ఆవిడనింది యు గెట్ లాస్ట్ యు ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ లాస్ట్ మీ ఆల్సో అండ్ నవ్వు నీ కళ్లదాలు కూడా పోంగొట్టుకున్నావు నోబడి విల్ హెల్ప్ యూ అని అంటే వీడన్నాడు ఎంత నా కర్మ అక్కడే ఉంది ఎక్కడుంది నా కర్మ మీదనే ఉంది ఇక్కడ నా నెత్తి మీదనే ఉంది సో ది హీజ్ ప్రాప్తస్య ప్రాప్తి ఐ హ్యావ్ ఇట్ బట్ ఐ డోంట్ నో దట్ ఐ హ్యావ్ నౌ మీ నోయింగ్ అ లోన్ ప్రాప్తి ఇక్కడ ప్రాప్తి అంటే పొందడమేం లేదు తెలుసుకోవడమే పొందడం అంతే తెలియకపోతే ఉన్నా లేనట్టే అలాగనే నేనై ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకోనంత లేనట్టే దాని గుర్తించిన క్షణం ప్రాప్తస్య ప్రాప్తి ఇక అది కావాలని ఆరాటం అప్పుడు దాన్ని చూసి లవ్ చేసుకుని ఇంకా పనిచేసుకుంటుంది దట్ ఈస్ ప్రాప్తస్య ప్రాప్తి కాబట్టి ఇక్కడ మోక్షము నా స్వరూపమే కాబట్టి నాకు మోక్షం అవసరం లేదు ఇక అర్థకామాలు తాత్కాలికం ఐ నో దే హ్యావ్ నో వాల్యూ ధర్మము కొంత వాల్యూ ఎంతవరకు దీర్ఘకాలానికి వాల్యూ బట్ శాశ్వత ప్రాతిపదిక లేదు ధర్మానికి ఎందుకు ఒక గొప్ప శ్లోకముంది కఠోపనిషత్తిలో ప్లవాహ్యే అదృఢ యజ్ఞ రూపా ఒక ఏంటంటే నదిలో ఎక్కాడట పడవ ఎక్కాడట ఆ పడవ ఎలాంటిదని అంటే స్క్రూలన్నీ లూజ్ అయిపోయి ఉన్నాయి చెక్కలన్నీ చివికి ఉన్నాయి వాడు దాంట్లో ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు ఎప్పటికైనా ఈ పడవ ముక్కలైపోతుంది వీడు కొట్టుకుపోతాడు అందులో అంటే యజ్ఞమే మోక్షమిస్తుంది కర్మ మోక్షమిస్తుంది పుణ్యం మోక్షమిస్తుంది ధర్మం మోక్షమిస్తుంది అనుకున్నవాడు ప్లవాహ్యేతే అదృఢ యజ్ఞ అలాగనే అనుకుంటుంది అనమాట కాబట్టి మోక్షము కర్మ వల్ల రాదు దేని వల్ల వస్తుంది నర్మణ నజయా ధన త్యాగే న ఏకే అమృతమానసూ పరేణ నాకం నిహిత గుహాయా విభ్రాజతే తయో విశాంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితర్థ్యాసయోగా ఎతయ శుద్ధ సత్వాహ సన్యాసయోగా అంటే చెప్పాను ఇది కాదు ఏమిటి సన్యాసయోగా ఇంటర్నల్ సన్యాసం సన్యాసెక్కడా లోపల క్లారిటీ రావాలి సన్యాసయోగాతయ శుద్ధ సత్ ఆహ తే బ్రహ్మలోకే పరా అంతకాలే పరామృతా పరిముచ్చి ఏ దహ్రం వి పాపం పరమేష్మూతం యత్పురీకం పురమధ్య సగస్తం త్రా దహ్రం గగనం విశోక తస్యంతస్తం ఇప్పుడు రాబోయే మంత్రం చూడండి యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత వేదాదౌ స్వర ప్రోక్త వేదానికి ముందు ఒక స్వరం చెప్పారు ఏంటిది ఏమిటా స్వరం మీరెవరినైనా ఒక వేద పండితుణ్ణి రమ్మనమని బాబు ఏదైనా ఒక్క మంత్రం చెప్పు అని అంటే అతని ముందే కరోతి రూపాన్ని రూపాన్ని కరోతి కరోతి రూపాన్ని రూపాన్ని జుహోతి అని ఎవరు ఎలా మొదలు పెడతారు వేదం మొట్టమొదట ఓ హరి ఓ శ్రీ గురుభ్యో హరిహి హరి అక్కడి నుంచి మొదలు పెడతాడు అంటే మొట్టమొదటి స్వరం ఏంటి ఓ అది వేదాదో స్వర ప్రోక్త అది ఎక్కడ అక్కడ కేవలం ప్రోక్త వేదంలో ఓం అన్నారు కానీ దాని పరమార్థం దాని ఎస్టాబ్లిష్మెంట్ దాని యొక్క స్థితి అక్కడ వేదాంతే చ ప్రతిష్ఠిత ఆ ఓం అనేది వేదాంతంలోనే ప్రతిష్ట జరిగింది వేదంలో ప్రోక్త మాత్రమే వేదాంతంలోనే ప్రతిష్ట అర్థమైందా అంటే వేదాంతంలో ఎలా ప్రతిష్ట ఓం అనే పరమాత్మ అహమస్మి అహమస్మి ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి అది వేదాంతం సో అక్కడ ఎప్పుడైతే ఆ స్వరం చెప్పబడిందో అది నేనైనప్పుడు ఇక ఆ శుద్ధ చైతన్యం నేనైనప్పుడు నాకు ఈ ధర్మం మీద కూడా లేదు అందుకని ఎప్పుడైతే నాకు ధర్మము క్షణికమనిపిస్తుందో అర్థకామాలు అల్పమనిపిస్తాయో అటువంటి స్థితిలో నా పుణ్యం నా పాపం నౌఖ్యం నుఃఖం సౌఖ్యం ఈస్ ది రిజల్ట్ ఆఫ్ పుణ్యం దుఃఖం ఈస్ ది రిజల్ట్ ఆఫ్ పాపం గుర్తు పెట్టుకోండి దాస్ వై ఇవన్ని పుణ్యం సౌఖ్యం పాపం దుఃఖం కాబట్టి ఇప్పుడు నాకు పుణ్యము లేదు పాపము లేదు అన్నప్పుడు సుఖము లేదు దుఃఖము లేదు అందుకనే ఉపనిషత్ అంటుంది తైత్రియం కిమహం సాధునా కిమహం పాపమకరవమి సయ ఏం విద్వానేతే ఆత్మానగ్ స్పృణుతే ఉభేహ్యే వైషయేతే ఆత్మానగ్ స్పృణుతే య ఏం వేద ఇత్యుపనిషత్ ఉపనిషత్ అంటుంది నేను పుణ్యం చేయలేదే అనే తాపత్రయం లేదట అయ్యో నేను పాపం చేశానే అనే బెంగ లేదట ఎందుకని పాపపుణ్యాలకి అతీతుడు అన్నమయ్య కీర్తన్లో ఒక కీర్తనుంది అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణుజొచ్చితి ఆ కీర్తన వినండి మీరు అంతర్యామి అంతర్యామి అంటే ఏంటి అంతర్యామి శబ్దం అంతహ తిష్టన్ యమయతి గమయతి అంతర్యామి లోపల ఉండి అన్నిటినీ నడిపించేటువంటి వాడు ఇంద్రియాలు నడుస్తున్నాయి ప్రాణాలు నడుస్తున్నాయి మళ్ళీ బయట కూడా వాడే ఉన్నాడు అన్నింటినీ నడుపుతున్నాడు బయట నడిచేవి వాడి వల్లే లోపల నడిచేది వాడి వల్లే బయట లోపల రెండు లేదండి అది మనం పెట్టుకున్నాం బయట లోపల అని సో లోపలికి హద్దేమిటి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ దట్ మేక్స్ డిఫరెన్స్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఓన్లీ యువర్ స్కిన్ అంతే స్కిన్ ఈజ్ ది బార్డర్ స్కిన్ లోపలుంటే స్కిన్ యువతల పక్క అంతా లోపల స్కిన్ బయటంతా బయట కదా ఇప్పుడు మీరు ఒక రూమ్ కట్టారనుకోండి ఇంట్లో ఖాళీ స్పేస్ దాంట్లో ఇలా ఒక గోడ కట్టారు ఇలా ఒక గోడ కట్టారు ఇలా ఒక గోడ కట్టారు ఇలా ఒక గోడ కట్టారు తలుపు పెట్టారు గుమ్మం ఇప్పుడు ఏమంటున్నారు రూమ్ బయట రూమ్ లోపల అంటున్నారు వాట్ ఈస్ దాట్ డిఫరెన్స్ దట్ డిఫరెన్షియేట్స్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ హా ఓన్లీ వాల్ ఒక గోడ గోడ ఇటువైపు ఉంటే బయట గోడ అటువైపు ఉంటే లోపల ఇప్పుడు గోడ తీసేశారనుకోండి లోపల బయట అంటామా ఇప్పుడు నేను చర్మాన్ని దాటిపోతే మర్మాన్ని కనుక పట్టుకుంటే నో లోపల నో బయట ఇఫ్ యు టచ్ ద మర్మం యు ఆర్ టచ్ంగ్ ది స్కిన్ అర్థమైందా యు ఆర్ టచింగ్ ది స్కిన్ చర్మాన్ని ముట్టుకుంటున్నాం చర్మమే నేను అనుకుంటున్నాను అందుకనే లోపల బయట లోపల బయట అని ఫీలింగ్ అది చర్మం తొలగించేస్తే నథింగ్ ఎల్స్ అది చర్మాన్ని పక్కకు పెట్టి మనం చూడగలిగితే లోపల ఏ చైతన్యం అయితే ప్రకాశిస్తుందో బయట కూడా అదే చైతన్యం ఇన్ఫ్యాక్ట్ బయట లోపల కాదు ఉండేదే చైతన్యం దట్సి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నీళ్లు ఉన్నాయి కదా నీళ్లుంది దాని మీద ఒక బుడగ వచ్చింది ఇప్పుడు ఏమంటున్నాం సి దట్ ఆ పాండులో వాటర్ ఉంది బబుల్లో వాటర్ ఉంది అని అంటున్నాం బబుల్లో వాటర్ పాండుల్లో వాటర్ కాదు ఉండేదే వాటర్ దట్సి గా కనిపిస్తుంది ఆ బబుల్ ఏంటి ఇట్స్ ఎ కల్పన పగిలిపోతుంది పగిలిపోతే ఉండేది ఏంటి వాటర్ బబుల్గా ఉన్నప్పుడు ఉండేదేంటి వాటర్ సిమిలర్లీ ఇప్పుడు ఎవడైనా పోయాడు అనుకోండి పోయాడు అనుకోకండి హీఈస్ దేర్ నోబడి విల్ గో ఎక్కడికి ఎవరు పోరు నామరూపం కనపడకపోవచ్చు దట్స్ ఇట్ ఏమిటి నామరూపం కనపడదు బట్ హీస్ ధార్ అర్థమైందా ఇప్పుడు ఒక విత్తనం ఉందా మంచి విత్తనం దాన్ని భూమిలో వేశారనుకోండి చెట్టు అయింది అనుకోండి ఇప్పుడు విత్తనం చూపించండి నాకు చెట్టు వేశాం చెట్టు వచ్చింది ఇప్పుడు మీరేమన్నారు స్వామి ఆ విత్తనం వల్లే ఈ చెట్టు వచ్చింది అన్నారు ఓ ఆ విత్తనం వల్లే వచ్చిందా చెట్టు ఓకే ఇప్పుడు తొవ్వి చూస్తే విత్తనం కనపడుతుందా కనపడదు ఇప్పుడు ఏమైపోయింది ఆ విత్తనం విత్తనమే చెట్టు అలాగనే విత్తనం విత్తనంగా ఉన్నప్పుడు చెట్టు కనపడదు విత్తనము చెట్టు విత్తనమే కనపడదు అలాగనే నామరూపం ఉన్నంత వరకు నామరూపానికి పరిమితమే చూస్తుంటాం నామరూపం పోగానే పోయిందనుకుంటాం దట్ ఈస్ అవర్ భ్రమ నామరూపం పోయిందే కానీ ఉండే ఆ చైతన్యం ఎప్పటికీ ఉంటుంది చైతన్య శాశ్వత శాంత వ్యోమాతీతో నిరంజన బిందునాథ కళాతీత అర్థమైందే జస్ట్ నామరూపం కనపడదు దట్స్ ఇట్ వాస్తవ చైతన్యం మాత్రం ఉందది దట్స్ వై ఇప్పుడు రాముడు పోయాడు అన్నామనుకోండి రామ అనే నామరూపం పోయి ఉండొచ్చు కానీ రామ అనే తత్వం ఇప్పటికీ సజీవంగానే ఉంది కృష్ణుడి యొక్క నామరూపం పోవచ్చు బట్ కృష్ణ తత్వం సజీవంగానే ఉంది నాన పోవచ్చు కానీ నాన ఆ చైతన్యం ఇప్పటికీ సజీవంగానే ఉంది చైతన్యం ఎప్పటికీ పోవడం రావడం ఉండదు నా గమనం నా నా నిర్గమనం ఏవీ లేదు ఉండేదే అది ఆ ఉన్న ఏకమై ఉన్న సత్యంలో ఒక బుడగ పుట్టింది అమ్మ బుడగ నాన్న బుడగ కొడుకు బుడగ కోడలి బుడగ కూతురు బుడగ అల్లుడు బుడగ మనవుడు బుడగ మనవరాలు బుడగ ఇళ్ళనే ఒక బుడగ డబ్బు ఒక బుడ ఇవన్నీ బుడగలే ఈ బుడగలన్నీ ఎంతకాలం ఉంటాయి ఎంతకాలం ఉంటాయి అందుకనే ఒక తెలుగు సాహిత్యంలో ఒక సినిమాలో ఒక మంచి పాట చాలా అద్భుతమైన పాట ఏంటంటే ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికేరుక ఏ దారిటు పోతుందో ఎవరినీ అడుగక ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికేరుక ఎవరికి ఉండదు అలా కలిసి ఉంటాం ఇటు కట్ అయిపోతుంది ఇటు పోతుంది ఇది టెలిపోతుంది మళ్ళీ తెలీదు ఏవేవో కలుస్తుంటాయి మళ్ళీ కొంతకాలం ప్రయాణం చేస్తాయి ఇది ఇది పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది వన్ డే ఎవరింగ్ ఈస్ కట్స్ ఫైనల్ కట్ ఇట్స్ ఎ ప్లే చక్కగా ఆడాలి కాబట్టి ఆ సాధకుడికి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ శంకర్లు అంటున్నారు నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం ఇప్పుడు ఈ పుణ్యము అక్వైర్ చేయాలంటే ఏంటి పుణ్యం కావాలంటే మంత్రము తీర్థము వేదము యజ్ఞాలు ఇవన్నీ పుణ్యానికి ప్రతీకలు అందుకని అసలు పుణ్యమే నాది లేనప్పుడు ఇక్కడ అంటారాయన నా మంత్రో న తీర్థం నా పుణ్యమే నాకు అని అంటే ఇక నాకు మంత్రమేంటి బాగా చూడండి నేను మీకు ఒక చిన్న ఒక థాట్ ప్రవోకింగ్ కాన్సెప్ట్ చెప్తాను ఇప్పుడు మీరందరూ శివుడి మీద ధ్యానం చేశారు ఒక ఐదు నిమిషాలు శివుడి ఇలా కూర్చున్నట్టు మీ లోపల అలా శివుణ్ణి అలా మూర్తిని అలా పెట్టి ధ్యానం చేశారు ఓ ఫైవ్ మినిట్స్ అయిపోయింది లేచారు మళ్ళీ మీరు మీ పనిలోకి వెళ్ళిపోయారు చూడండి శివుడు ఐదు నిమిషాలు మీకు కనిపించాడు కదా ఐదు నిమిషాలు మీరు అలా కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు లేడు ఇంకా మీరు ఏదో పనిలో ఉన్నారు ఇప్పుడు శివుడు లేడు శివుణ్ణి ధ్యానం చేసినప్పుడు మీరున్నారు శివుడు పోయిన తర్వాత మీరున్నారు కాబట్టి రియల్ శివుడు ఆయన కాదు మీరు ఎప్పటికీ పోనివాడే శివుడు పోయేది శవం శవమే పోతుంది శివం పోదు కాబట్టి అసలైన శివుడెవరు చిదానందరూప శివోహం శివోహం కదా నిజంగా శివుడు పోడు పోతున్నాడంటే అది శివుడు కాదు అదొక రూపం నామ రూపం పోయింది బట్ నిజమైన శివుడెవరు ఇక్కడ నేనే ప్రకాశిస్తున్నాను అహం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణవాతి అర్థమైందా మీకు బోధపడుతుంది కదా కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ స్వరూప స్థితిలో ఉన్నానో అక్కడ పుణ్యమే నాకు లేదన్నప్పుడు పుణ్యాన్ని ఇవ్వగలిగే మంత్రము నాకు లేదు తీర్థమూ లేదు వేదము లేదు యజ్ఞము లేదు ఎందుకంటే లేదంటే అవన్నీ ఉన్నాయి బట్ నాకు దాని పర్పస్ ఏదో నాకు సర్వ్ అయ్యి దానితో నేను సాటిస్ఫై అవ్వాలనేది లేదు ఐ మే డూ మంత్రం బట్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ పుణ్యం ఐ మే డూ ఐ మే రిసైట్ వేదం నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ పుణ్యం ఐ మే డూ అభిషేక నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ పుణ్య ఐ మే జస్ట్ డూ యజ్ఞం నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ పుణ్యం ఐఆమ్ డూయింగ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ డ్యూటీ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ డ్యూటీ ఐఎమ్ డూయింగ్ నా డ్యూటీ నేను చేస్తున్నాను ఇప్పుడు ఒక ఆవిడ బాగా చూడండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆవిడ ఏంటంటే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో అన్నీ సరిదేసి ఇంకో ఇంటికి వెళ్ళి పనిచేస్తుంది ఆవిడ ఆయాగా ఏం పని చేస్తుందంటే ఇళ్ళు అంతా చిమ్మి అక్కడ ఏం చేస్తుందంటే కొడుకు వాళ్ళ అబ్బాయి ఆ ఇంట్లో పెద్ద ఇంట్లో జమీందారు ఇంట్లో వాళ్ళ అబ్బాయికి స్నానం చేయించి బట్టలు వేసి పౌడర్ అది వేసి టిఫిన్ తినిపించి స్కూల్కి తీసుకెళ్లి విడిచిపెడుతుంది ఇలా ముప్పై రోజులు చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ ఇదే పని వాళ్ళ కొడుకు కూడా చేస్తుంది ఆవిడ కానీ కొడుకు డబ్బు ఇవ్వడు కొడుకు నుండి డబ్బు అడుగుతుందా రే అక్కడ చేస్తే వాళ్ళు మూడు వందలు నీకు నేను చేస్తుంటే రూపాయి కూడా ఇవ్వలేదని అంటుందా నా ఇది ఎక్స్పెక్టే చేయది ఇట్ ఈస్ డ్యూటీ అదేంటి ధనం అర్థమైందా మీకు ఇక్కడ నా కొడుకు నేను చెయ్యాలి ఇది డ్యూటీ ఐఎమ్ డూయింగ్ దట్స్ ఇట్ నో ఎక్స్పెక్టేషన్ నాకు వాడు ఇవ్వాలి ఒకవేళ వాడు అమ్మ నువ్వు నాకు ఇంత చేస్తున్నావు వాళ్ళు నీకు ఇస్తున్నా నేను మూడు రూపాయలు ఇస్తానంటే కూడా నవ్వుతుంది గెట్ లాస్ట్ టేక్ ఇట్ అవే కుప్ప ఓం పం ఏమనుకోనా నీ ఎం పుళ్ళ నా పండ్రేవాళ్ళదా నా కొడుకురా నీ డబ్బేంటి నేను నీకు చెయ్యాలి అంతే అలాగని ఇక్కడ కూడా ఒక జ్ఞాని ఒక యజ్ఞం చేసిన లోక కళ్యాణార్థమే ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు ఒక అభిషేకం చేసిన లోక కళ్యాణార్థమే ఒక మంత్రం చేసిన అంతే వాడి కోసం కాదు లోకం చేయాలి చేస్తున్నాడు కాబట్టి నా పుణ్యం నా పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా ఇక మూడో లైన్ అహం భోజనం నైవ భోజ్యం నోక్త అహం భోజనం నా భోజనము నేను కాను భోజ్యము నేను కాను భోక్త నేను కాను తినేవాడు నేను కాను తినబడేది నేను కాను వస్తువు నేను కాను తినే క్రియ నేను కాను అర్థమైందా త్రిపుటి లేదు త్రిపుటిని దాటిపోయాను కర్త కర్మ క్రియ ఈ మూడు దాటిపోయాను ప్రమాత ప్రమాణం ప్రమేయం ఈ మూడు పడిపోయింది నేనెవరిని చిదానందరూప శివహం శివోహం ఎప్పుడైతే భోజనం నేను కాను భోజ్యము నేను కాను భోక్త నేను కాను దట్ మీన్స్ నేను ఈ స్థూల శరీరం కాను ఎప్పుడైతే నేను ఈ స్థూల శరీరం కాను ఇక్కడ ఆయన అంటున్నారు నా మృత్యుర్న శంఖ నే జాతి భేద పితానైవ మేనైవ మాతాన జన్మ చాలా అద్భుతమైన మాట ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ మూడో లైన్లో హీ హాజ్ ఎలిమినేటెడ్ భోజనం అన్నం అన్నం నేను కానన్నాడు అంటే అన్నం నేను కాదని ఎందుకన్నారంటే ఆయన దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా ఫిఫ్త్ శ్లోకంలో చెప్తున్నారు అన్నవికారమే ఈ శరీరం కదా ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అన్న వికారం మా నాన్న అన్నం తింటే రసం రక్తం మాంసం మజ్జ మేధ అస్థి ధాతుగా అయి ఆ ధాతువులో జీవకణం ఉండి అది తల్లి గర్భంలోకి వెళ్ళి ఒక పిండమే ఒక రూపమే బయటకు వచ్చింది ఇప్పుడు ఈ శరీరానికి నరిష్ చేయడానికి ఏమిటి ఈ శరీరాన్ని పోషించడానికి అన్నం కాబట్టి అన్నం నుండి పుట్టింది అన్నం వల్ల పెరుగుతుంది అన్నంలో కలిసిపోతుంది కాబట్టి నేను ఈ అన్న వికారమైన ఈ స్థూల శరీరం కాను కాబట్టి ఇప్పుడు పుట్టుక దేనికి అన్నానికి శరీరానికి మరణం దేనికి అన్నానికి జాతి దేనికి అన్నానికి అర్థమైందా లింగభేదం దేనికి అన్నమయ శరీరానికి అంతేకాదు తండ్రి ఎవరికి శరీరాన్ని క్లెయిమ్ చేస్తాడు ఇప్పుడు పోయాడు అనుకోండి పోయాడండి వాడు శరీరం ఉంటే నా కొడుకు శరీరం లేకపోతే లేడంటాడు కాబట్టి తండ్రి క్లెయిమ్ చేసేది శరీరాన్ని తల్లి క్లెయిమ్ చేసేది శరీరాన్ని జన్మ అనేది శరీరానికి మరణం అనేది శరీరానికి ఒక జాతి అనేది శరీరానికి ఒక లింగం అనేది శరీరానికి ఇవన్నీ శారీరక స్థాయిలో ఉండేదే కానీ ఫిజికల్ గ్రౌండ్స్లో ఉండేదే కానీ ఇక్కడ చిదానందరూప అందుకనే నా బంధువు నా మిత్రం బంధు ఏ స్థాయిలో ఉంటాడు మావాడండి మా చిన్నాన కొడుకు చిన్నాన ఒక అన్నవికారం చిన్నాన్న కొడుకు ఇంకొక వికారం మా పెద్దమ్మ కూతురు పెద్దమ్మ ఒక అన్న వికారం ఆవిడ కూతురు ఇంకొక వికారం నువ్వు ఒక వికారం ఈ వికారాలన్నీ ఆకారాలన్నీ కూర్చుంటున్నాయి అంతే బస్ ఈ వికారం ఆ వికారం లైక్ జస్ట్ లైక్ ఇప్పుడు ఒక పెద్ద డీస్లో వేడి వేడిగా బోండాలు వేసారనుకోండి ఒక పది బోండాలు దిస్ బోండా అక్క బోండా చెల్లెల బోండా అన్న బోండా ఎలాగైతే ఈ బోండాన్ని ఉన్నాయో ఇది అది బోండా ఇది ఎలా ఒక డిస్సులో పోట బోండా అవలదా ఒన్నులే తేవి ఎడత బోండా అవలదా బోండా రకరకమైన బోండా పనిహారం అంటారు తెలుసా ఏమిటి పనిహారం అంటే అదొక ఫుడ్ అది మంచి ఇది పండారం అంటారు ఏంటది పెద్ద తేడా ఏం లేదు పనిహారం పండారం పండారం అంటే మనం ఏదో తప్పుగా అనుకుంటాం కదా పండం అంటే ఏంటి నగై నగై ఈస్ కాల్డ్ పండం పండం ఎక్కడైతే పెడతామో దాన్ని పండారం అంటారు తిట్టేమీ లేదండి ఇందులో పండారం అంటే పండం అంటే నగై పండంగల్ అంటారు కదా అదుగుదా పండిగై అని అక్కడి నుంచి వచ్చింది పండిగై పండం పండారం అరం అంటే ఏంటి ప్లేస్ వేర్ యూ కీప్ పండం దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ పండారం చూ కానీ మనం పండారం అని అంటే యో పండారం షో అంటారు ండారంజ్ బంగారం పనియారం అంటే తినేది ఐ డోట్ నో మచ్ తమిళ్ బట్ ఓకే యుక్సెప్ట్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ రైటర్ రాబట్టి ఇక్కడ నా బంధు బంధు ఎవడండి శరీర స్థాయిలోనే బంధు కదా కాబట్టి ఒకసారి శ్లోకం చెప్పండి నా మృత్యుర్న శంకా నే జాతి భేద పితా జన్మా ను మిత్రం గురుర్నై్యిదానందూప శివోహం శివోహం మృత్యు దేనికి శరీరానికి జన్మ దేనికి శరీరానికి అర్థమైందా అలాగనే తండ్రి ఎవరికి శరీరానికి తల్లి ఎవరు శరీరానికి అర్థమైందా మీకు అలాగనే జాతి శరీరానికి లింగం శరీరానికి బంధువు శరీరానికి మిత్రుడు శరీరానికి శరీరం ఉంటే సశరీరంగా ఉంటే ఇవన్నీ రిలేషన్స్ ఉంటాయి మనకు శరీరం పడిపోగానే బంధువులు వచ్చి చూసిపోతారు మిత్రుడు వచ్చి చూసిపోతారు నాన్నగారు చూసి పక్కకుపోతారు తల్లిపోతుంది జాతి వదిలేసి అన్నీ పోతాయి ఈ శరీరం ఉన్నంత వరకే ఇవన్నీ సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ యునైటెడ్ ఓన్లీ ఫిజికల్ బాడీ లెవెల్ అంతే భౌతిక శరీరానికే ఇవన్నీ యునైట్ అయి ఉన్నాయి దట్స్ ఇట్ కాబట్టి ఏమంటే అయితే ఇవన్నీ ఉన్నాయి గురు శిష్యులండి ఓకే గురు శిష్యులు కూడా అంతే గురువు శిష్యుల యొక్క స్థితి కూడా అంతే ఎలాగా యునో పోల్ వాల్ట్ అని ఒకటి ఉంది తెలుసా మీకు దేర్ ఇస్ ఏ పోల్ వాల్ట్ అంటారు అంటే ఒక పెద్ద రోప్ కట్టి ఉంటుంది పైకి వీడు వెదురు కర్ర నా అదే వెదురు ఏమంటారు ఇది పులాంగుడలు కదా అది దేంతో చేస్తారు బ్యాంబూ బ్యాంబూ ఓకే బ్యాంబూ ఉంటుంది కదా పెద్దది గడ తీసుకుని వెదురు గడ దాన్ని తీసుకొని పరిగొట్టుకుని వచ్చి ఒక్క గుద్దు గుద్దుతాడు వాడు గుద్దినప్పుడు ఇది టెంపర్ ఉంటుంది దానికి ఆ టెంపర్కి అది ఒంగుతుంది వీడు పైకి లేస్తాడు పైకి లేచి ఆ తాడు దాటుతాడు దాటేటప్పుడు ఈ కర్ర తీసుకెళ్లాడు ఈ కర్ర యువతలు వదిలేస్తాడు వాడు అవతల పడిపోతాడు సిమిలర్లీ ఇక్కడ గురువు శిష్యులు కూడా ఏంటంటే ఆ వృత్తి ఆ జ్ఞాన వృత్తిని క్రియేట్ చేయడం వరకే గురువు ఆ జ్ఞాన వృత్తి ఒకసారి లోపలయ్యి ఆ జ్ఞానాన్ని తొలగించిన తర్వాత ఆ వృత్తి పడిపోతుంది జలం కథక రేణువత్ అది కూడా పడిపోతుంది పడిపోతే ఎప్పుడైతే ఆ వృత్తి పడిపోయిందో వాడు చిదానంద స్వరూపమే ప్రకాశిస్తున్నప్పుడు ఇకక్కడ గురుత్వము లేదు శిష్యత్వము లేదు జాతి లేదు ఏది లేదు అన్నీ శుద్ధమై అఖండ చైతన్యంతో ఉన్నాడు వాడు అది స్థితి అక్కడింక ఈ ఫిజికల్ ఈ ఫీలింగ్స్ అవన్నీ ఇట్ దేర్ గాన్ అర్థమైందా మా గురువు గారు అండి మా గురువు గారు అండి ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ గురు ఇట్ ఈస్ ఆల్సో ఏ మాంసం ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ నాట్ గురు ద రియల్ గురువు ఎవరు గుంధకారో వై రుకార నివర్తక అంధకార నిరోధిత్వాత్ స గురు ఇత్యభిధీయతే బయట కాదు గురు ఎక్కడ లోపల లోపల ఎక్కడైతే అజ్ఞానము తొలగిందో ఏ జ్ఞాన వృత్తి వల్ల అజ్ఞానము తొలగిందో అజ్ఞానము తొలగిన తర్వాత ఈ జ్ఞాన వృత్తి పడిపోతుంది నేను నేనే ప్రకాశిస్తూ ఉన్నాను చిదానందరూప శివోహం శివోహం అర్థమైందా ఆ స్వరూపం ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్ళాలి దారిలో అంతా లేదు చీకటిగా ఉంది వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉంది అంతా బాగుంది కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారిలో చీకటిగా ఉంది ఇప్పుడు ఏం చేస్తారు మీరు టార్చ్ లైట్ తీసుకుని దారిలో వేసుకుంటూ వెళతారు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళారు లైటింగ్ ఉంది అంతా బాగుంది ఇప్పుడు ఆ టార్చ్ లైట్ వేసుకుని ఇంట్లో తిరుగుతారాహా ఆ టార్చ్ లైట్ అక్కడ పడేసి మీరు ఇంట్లో కూర్చుంటారు డ్రాప్ ఆఫ్ దిస్ కదా ఆ టార్చ్ లైట్ కూడా వేసుకొని స్వామి ప్లీజ్ స్వామి దిస్ టార్చ్ లైట్ ఓన్లీ బ్రాట్ మీ ఇన్ దట్ డార్క్నెస్ పావం ఐ డోంట్ వాంట్ లీవ్ అరే ఫ్లడ్ లైట్స్ ఎన్ని లైట్స్ ఎందుకు వహి ఈ లైట్ పనికిరాదు ఇంకా కనపడదు ఒకవేళ ఇంత లైటింగ్ లో టార్చ్ లైట్ వేస్తే కనపడుతుందా అందుకనే నూర్యో భాతి నారకం నేమా విద్యుతో భాంతి కునివం తాసా సర్వమిదం విభాతి ఈ చిన్న దీపం పెట్టుకుని నేను ఏంటి రోజు దేవుడికి చూపిస్తున్నాను ఒక గుడికి వెళ్ళాను నేను అక్కడ అర్చకుడు ఉంటారు కదా స్వామిగలే నమస్కారం పండింగో స్వామికి జ్యోతి కాట్రాని అన్నాడు ఔ నాకు వండర్ అనమాట నేను నమస్కారం చేశాను నా స్వామికి జ్యోతి కాట్రాన్ దీపం కాట్రాన్ నమస్కారం పండింగో అన్నారు నాకంత దేవుడికే దీపం చూపిస్తున్నాడు వీడు ఎంత గొప్పవాడు అనుకున్నాను అంతా అయిపోయిన తర్వాత అన్నీ చూశాను నేను ఐ వాజ్ వండర్ అనమాట అన్ని దింపిన తర్వాత ఆయన కూర్చున్నారు మాట్లాడుతున్నారు నేనన్నాను ఏమయ్యా ను దేవుడికే దీపం చూపించావు అని అంటే పా ఏంటండి ప్రాబ్లం మీది దేవుడికి దీపం చూపించలేదు ఐ కెనాట్ షో లైట్ టు గాడ్ మీరు చూడడానికి దీపం చూపించాను అంతే మీకు కనపడడానికి దీపం నాట్ ఫర్ దైవం దీపం ఈజ్ నాట్ ఫర్ దైవం ఇట్ ఈస్ ఫర్ యూ సర్ సిమిలర్లీ ఆత్మకు జ్ఞానం అక్కర్లేదు నాకు కావాలి అహం వృత్తికి కావాలి ఆత్మ ఎప్పుడు సచ్చిదానంద స్వరూపమై ఉంది నిత్య జ్ఞానం ఆ దైవానికి జ్ఞానం అక్కర్లేదు కావాలా లోపల ప్రకాశించి ఆ దైవానికి జ్ఞానం కావాలా అఖండమై ప్రకాశిస్తూ దానికి శాస్త్రము ఈ జ్ఞానము ఇవన్నీ ఏమక్కర్లేదు ఈ జ్ఞానం ఎవరికి కావాలి నేను నేను నేను నేను నేను అంటున్నాడే వాడికి కావాలి ఆ నేను నేను నేను అనేవాడికి ఆ వెలుగు వచ్చిన తర్వాత వాడిలో ఉండే అజ్ఞానం పోయి వాడి యథార్థ స్వరూపం చూసిన తర్వాత ఇక నేను నేను అనేది పోతుంది వాడే మిగిలిపోతాడు తన స్వరూపమే మిగిలిపోతాడు అక్కడికి శాస్త్రం లేదు శాస్త లేదు శిష్యుడు లేదు ఏమీ లేదు అన్నీ ఏకమై ఉంటుంది చిదానందరూప శివోహం శివోహం స్వామి బాగుంది ఇప్పుడు ఈ నాలుగు ఐదు శ్లోకాల్లో ఫస్ట్ శ్లోకానికి అర్థమైందా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కౌంటర్ చేసుకుంటూ వచ్చారు మనస్సు బుద్ధి చిత్త అహంకారాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రాగము ద్వేషము లోభము మోహము భయము పుణ్యము పాపము సంకల్పం వికల్పం అన్ని తొలగించుకుంటూ వచ్చారు ప్రాణాలకన్నిటికీ కూడా ఇంద్రియాలకన్నీ నచ ప్రాణసంగ్ ను నవై పంచవాయు నవా సప్తధాతు నవాపంచకోశ నవాణిపాదు నచోపస్తపాయు అని ప్రాణపంచకాన్ని తీసేశారు ఇంద్రియ పంచకం అలాగనే ఈ మనసు బుద్ధి చిత్తాహంకారాల్ని నమే ద్వేష రాఘం అనే శ్లోకం న పాపమని తీశారు అలాగనే స్థూల శరీరం ఉందే ఏది న భూమిర్న తేజో వాయు అని ఆ పంచభౌతిక దేహానికి కూడా ఐదో శ్లోకంలో నా మృత్యుర్న నమే జాతి వేద పితానైవ మేనైవ మాత నన్మ నా బంధువు న మిత్రం గురుర్నైవ శిష్య అని తీశారు స్వామి ఇప్పుడు లాస్ట్ లైన్ ఉంది కదా చిదానందరూప శివోహం శివోహమని వాట్ ఈస్ దాట్ అదే ఆఖరి శ్లోకం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంతవరకు ఆయన నా నా నా అన్న వ్యక్తి ఇప్పుడు అహం నిర్వికల్పో నిరాకారూప విభూత్వాచ్త్రేంద్రియాణం నాసంగతం నైవ ముక్తిర్న మోక్ష బంధహ చిదానందరూప శివోహం శివోహం ఈ శ్లోకంలోనే అన్ని శ్లోకాల్లో నా నా నా నా అనుకుంటూ వచ్చి ఈ శ్లోకంలోనే అహం అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే చిదానందరూప శివోహం శివోహం అని ఎండవుతుంది కదా మకుటం ఆ అహం ఏమిటో ఇక్కడ చెప్పారు వాట్ ఈస్ దట్ చిదానందరూపం వాట్ ఈస్ దట్ శివం ఏమిటనేది ఇక్కడ చెప్తున్నారాయన అది రేపు చూస్తా